అయ్యా శక్తి ఈ యొక్క బలము ఈ యొక్క విజయం నా జీవితాల్లో అనుకూలించుకుందండి అయ్యా మమ్మల్ని ప్రేమించే ప్రేమకి మీకు మనం చూపించుకుంటున్నావుతుంది ఇంకా ఇంకా నేత్ర అయ్యా ఇంకా మీరు దూరస్తుగా ఉండగా క్రీస్తుల మీరు కలిపి ప్రేమకి మీరుస్తున్నా కనపరుస్తున్నాం అంతే మా జీవితంలో రక్షణ కార్యాలకి అయ్యా మన క్రీస్తు వర్తిం చూపించుకుంటున్నాను చిన్న గుంటుగా ఉండే లాభదాయకంగా అనుగ్రహించారు నమ్మకం ద్వారా వాక్యం ద్వారా వాటి ద్వారా పరిచయం కేవలం ఇస్తారని నమ్మచ్చు ఒకటి వారిని పని వారినిపిస్తారు మీరే లీ పాడినా కీర్తించినే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళను జీవించనా ఇళ్ళలు జీవించనా మెల్లనే పాడినా కీర్తించిన నీరు నూ నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే జీవించనా గాయపడిన సమయా నా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో వేళ్ళలో ఆహారం నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన కలైన వేళలో ఆహారం నన్ను పోషించినావు దేవా నిను విడువను ఎడబాయనని విడువను ఎడబాయనని నా ఏ పాడినా కీర్తించిన నమో నేతే చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడచద వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేత్తెదన్ నా బలహీనతయందు నా సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడచెదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేతెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని మెల్లనే పాడినా కీర్తించిన నీరు నూ నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా జీవించే వదనాలు స్థుతుల స్తోత్రాలైనా ఎస్ అయ్య ఈ గడిచిన కాలం అంతా మాకు సురక్షితంగా కాపాడి సచుల కలలో నూతన దినంలోనికి నడిపించిన మా దేవ మీకెంతో వదనాలైనా గొప్ప ఇక తన మళ్ళీ గడిచిన వారమంతా మీరు మళ్ళీ కాచి కాపడ్డారు సురక్షితంగా ప్రవ్వ ప్రతి విషయంలో మీరే సహాయకులుగా ఉన్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాల స్థితిలో ఈ దినం తండ్రి యొక్క వాక్యాన్ని ధ్యానించిన తిరిగి వచ్చినా ప్రవ్వ మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ప్రవ్వా ఇక తన్మలి సంఘకాలాలు ఏడు సంఘకాలకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తున్నాం మాతో మాట్లాడండినైనా ఆ యొక్క వాక్యాలను మేము స్వీకరించాలన్నా సంపూర్ణంగా మా జీవితాలలో తండ్రి బట్టిని అమలు పరచుకోవాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించి అనేకలను మీ చింతకు నడిపించాలి అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మహిమానందమని ఏస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ప్రకటన గ్రంథంలోని వాక్యం అధ్యంచడానికి ఆసక్తి చూపిస్తున్నాం మనం మొదటి అధ్యయనం గణించడానికి ఆల్మోస్ట్ మోర్ ద్ టైం పట్టింది ఫోర్ ఫోర్ వీక్స్ అనుకోండి మనం రెండవ అధ్యాయాన్ని లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ చేస్తాం బిఫోర్ లాస్ట్ వీక్ స్టార్ట్ చేశాము ఆ ఏడు సంగలకు సంబంధించిన ఉప్పోదాతం యొక్క ఇంట్రొడక్షన్ అంటే ఫ్రీఫ్ ఇంట్రొడక్షన్ తీసుకున్నాము దాని తర్వాత ఎస్ఎస్పీ సంఘం సంబంధించిన విషయాలు ముదించి అనుకుంటున్నాం మనం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎస్ఎస్పీ తండం అనేది అది యాక్చువల్గా ద మెయిన్ చర్చ్ అన్నట్టు పౌరు తన ఆఫీస్ సెటప్ అక్కడ స్టార్ట్ చేశాడు మెయిన్ ఆఫీస్ అక్కడ సెటప్ చేసి అక్కడ నుంచి ఒక స్ట్రిక్ లాగా ఉంటుంది ఒక రోడ్ లాగా కంప్లీట్ పట్టణాలు ఇవన్నీ ప్రతి సంఘము ఒక పట్టణానికి స్థాబ్స్ అండి ఒక పట్టణంలో ఉన్న చర్చ్ అన్నట్టు అది వెరీ రిచ్ ఫ్యామిలీస్ ఇక్కడ అటెండ్ అయ్యాలి అన్నట్టు వెరీ రిచ్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఈ ఎక్కటి నుంచి మొదలుకొని లవ్ దిఫ్యర్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవన్నీ పౌరులు స్థాపించి కనీసం నేను సెలిబ్రేట్ ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను ఆయన ఎస్ఎస్సి సంఘంలో హెట్ సిని అక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ చర్చెస్ కి వెళ్లి ఆయన సర్చరీ చేసేవాడు వాళ్ళని సిద్ధపరిచేవాడు ఎటువంటి కాంప్లికేషన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా పోయి సాల్వ్ చేసి వచ్చేవాడు అని దాని తర్వాత అతను చంపబడి ముందు ఆ యొక్క బిషప్ ప్రిక్ అతను బిషప్ జాబ్ అదొక జాబ్ పొజిషన్ దాన్ని వ్యూహాన్ని భక్తుడికి అప్పగించబడటం మనం చూస్తాం దాని తర్వాత యోహాను వీటికి బిషప్ లాగా ఉండి ఏడు సంఘాలకి ఈ లీడర్షిప్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేసినట్టు మనం చూస్తాం చరిత్రలో అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయన కాలంలో కూడా అదే జరిగింది సేమ్ పౌలికి ఏం జరిగిందో పరిస్థితి ఇతర అదే జరిగింది కమ్యూటీ డీటెయిల్ ఒకసారి చూసిన ఆ ఆ కాలంలో ఉన్న టెంపరర్ ఏదైతే యోహాను భక్తుని బంధించి ఆ యొక్క పద్మా తొలగిచ్చి ఎందుకంటే ఈ నామం నేను ఎవరు తగ్గించదు కానీ ప్రపంచమంతట విచ్చరించిన ఆ యొక్క వ్యతిరేకత ఈ రోజు మన అది క్రియ్ చేయండి ఆ వర్డ్ క్రియ ఆ నేమ్ హెచ్చరించదు అనేది ఇది ఒక స్పిరిట్ అన్నట్టు ద స్పిరిట్ ఆఫ్ దేజ్ అది ఒక ప్రతి పరంలో ఉండి హెచ్చరిస్తే అండి చెయ్యొద్దు చెయ్యదు ఈ నామాన్ని అయినా కానీ చేసేవాళ్ళు చేస్తారు అన్నారు ఎవరు భయపడతారు మనం పిరికి వాళ్ళని బాధగా కాబట్టి దేవునికి వెళ్ళి ఎప్పుడు తిరిగి వాళ్ళని మనకు కనిపించాం ఐదు గంటలకు ముఖ్యంగా ఉన్నత కాలతో సేవ జీవితంలో సాయం గంటల వరకు ప్రయాసపడి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళే జాగ్రత్త మన జీవితం ఎందుకంటే ఈ లోపకు జీవితం కంటే ఆ జీవితమే బహు ఎనగలిగినట్లుగా కాబట్టి ఇటువంటి శ్రమలు ఈ లోకపు శ్రమల కంటే రాబోయే యువనలో ఉండే ఆ యొక్క మహిమ అది విశేషమైనది దాంతో కంపేర్లే ఎనదగలి కాదంటు కాబట్టి ఆ సత్యం గ్రహించిన వాళ్ళందరూ రాబోని బహు ఇంపార్టెంట్ ప్రస్తుతాంతే ఏదో ఒక శరీరాన్ని ముగించాలా ఏదో ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టాలా కానీ అది చాలా ప్రాముఖ్యమైన ప్రయాసము ప్రత్యేకం గ్రహించగలిగి అందుకు వాళ్ళు మరణం మరణ ఇది పర్ఫెక్ట్ ఫైల్ అండి మరణం కూడా అప్పులెట్టండి లోకంలో అది నేను అంటే స్మార్ట్ అయిన కానీ సేవ జీవితంలో వేస్తుండవు చిట్టుబాటు కనిపించండి కూడా వెళ్ళడం చనిపోతాం ఇప్పుడు కాకపోతే చనిపోయిన ఫ్రాక్షన్ ఆఫ్ ఫెషన్ అయితే ఫాల్ అందించిన ఒక సౌత్ కొరియన్ వాక్యం ఒక రోజు చాలా కాలం ఆయన ఒక పాస్టర్ గురించి చెప్తున్నాడు ఆయన దగ్గర ఉండే అసోసియేట్ పాస్టర్ గురించి ఆయన ఫెస్టింగ్ ఇస్తున్నాడు ఆ అసోసియేట్ పాస్టర్ చనిపోయింది అంట చనిపోయింది అంటే హెవెన్ బైంది అంట అయితే ఆ ఆ పాస్టర్ రివైవ్ అయ్యింది అంటే చనిపోయిన వాడికి వచ్చింది ఆయన స్టేజ్ అయితే ఈ అతను అడిగిందంటే వాడేటంటే అంటే నేను చనిపోయిన అక్కడ పర్లో పనికి అక్కడ ఆయన వెళ్ళిన వైఫ్ ఇవన్నీ చెప్తున్నాడంట చెప్పిందంటే అక్కడ చెప్తారు ఏంటి చెప్పిందంటే మీ టైమింగ్ కరాలే గో బ్యాక్ అని చెప్పిందంట అయితే గో బ్యాక్ అన్నప్పుడు ఆయన మళ్ళీ శరణంద పడిపోయిందట అప్పుడు శరణ పడిపోయినప్పుడు అతను తన ఎక్స్పీరియన్సెస్ చెప్పిండట ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేర్ ఇస్ అ టైమ్ డ్యూరేషన్ ఆ యొక్క శర్రాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి ఒక టైం డ్యూరేషన్ ఉందని చెప్పాడు ఆయన రఫ్లీ ఒక ఫుల్ డే ట్రావెల్ అంటే ఆశ్చర్యం ఈవెన్ స్పిరిట్స్ కి కూడా అంత టైం ఉంటుందా ఆశ్చర్యం అనిపించింది నాకు పర్లేదు సో ఒకటి నాకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ లో శర్రాన్ని విడిచిపెడతాము కానీ ప్రభు చింతకు వెళ్లిపోతాం దాని తర్వాత మనం చూస్తాం బైబుల్లో కూడా దేవదూతలు మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకుని మన స్పిరిట్ ని మోస విషయాన్ని కూడా మనం అదే చూస్తాం కదా సైతాను కొట్లాడుతుంటాడు మోసే శవం గురించి యూత పత్రికలు చూస్తాం కానీ మికాయల్ దూత వచ్చి ప్రభు గదించినగా అంటాడు అప్పుడు వాడు వెళ్ళిపోయాక తన శవాన్ని దేవుడే సమాధి చేసినట్లు మనం చూస్తాం ఏదో ఏ నోదు పర్వతమ్మా ఎక్కడ జ్ఞాపనికొస్త అంటే అంత పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్స్ అక్కడ ఉన్నాయి అన్నట్టు ప్రభు మన స్పిరిట్ను ఏ రీతిగా కాపాడతారు ఎందుకంటే ప్రసంగీలో కూడా మనం చూస్తాం ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన ఆత్మ సృష్టికర్త నుంచి వచ్చింది కాబట్టి సృష్టికర్త దగ్గరికి తిరిగి వెళ్ళిపోవలసింది అది అన్నట్టు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ కాబట్టి మనం ఈ యొక్క సంఘ కాలాలకు సంబంధించిన లేక సంఘాలకు సంబంధించిన విషయాలు మనం ధ్యానించినప్పుడు ప్రతిదీ పర్లోక రాజ్యానికి సాదృశ్యం కాబట్టి ఎఫ్ఎస్సి సంఘము లాస్ట్ వీక్ చూపించిన విధంగా ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్స్ ఓల్డ్ టెస్టిమెంట్ టైమ్స్ లో నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి అనేటిది ఈ ఐగుప్తు నుంచి మొదలుకొని క్యాల్క్యులేట్ చేస్తే ఐగుప్తు అసిరియా దాని తర్వాత బాబిలోను దాని గ్రీస్ ఇవి నాలుగు ఓవర్ చేసినప్పుడు ఈ నాలుగుతో ఓవర్ ల్యాప్ చేసినప్పుడు బాబిలోను అసిరియా గ్రీసు రోమ్ అవి నాలుగు అయితాయి కాబట్టి టోటల్ గా యాక్చువల్గా చూస్తే ఇవి ఆరు రాజ్యాలు ఈ ఆరు రాజ్యాల కాలంలోనే మన ప్రభుత్వ రాజ్యం ఆరంభమైంది పర్లోక రాజ్యం అది ఏడవ రాజ్యం అది ఎన్నటికి చెదిరిపోదన్నట్టు అది శాశ్వత కాలంగా ఉండేది అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం వారం ఆశ్చర్యం ఏంటంటే ఈ ఏడవ రాజ్యం నుంచి ఎనిమిదవ రాజ్యం బయటకు వస్తుంది అది చెడిపోయిన రాజ్యం ప్రకటన గంధం గురించి చంపుతా ఉంటుంది ఈ ఏడు అనేది సంపూర్ణమైతే దాంట్లో విశ్రాంతికి సంబంధించింది అయితే మన విశ్రాంతి పొందిన వారము విశ్వాసులం అంటే సంఘం ని ఈ ఏడవ దాంట్లో నుంచి ఎనిమిదవది బయటికి రావడం మనం చూస్తుంటాం ఈ ఎనిమిదవది ఎట్లా ఉంటదంటే టోటల్లీ చెడిపై దానిలాగా కనిపిస్తూ ఉంటది చర్చ్ సిస్టమ్ అది నేను గ్రాజ్యువల్ గా మీకు తర్వాత చూపిస్తాను గానీ ఇప్పుడు మటుకు విఆర్ స్టిల్ ప్రిపేరింగ్ అన్నట్టు ఎఫ్ఎస్సి సంఘానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినము ఉపమాన రీతిగా ఎఫ్ఎస్సి సంఘము సర్పంలకు సాదృశ్యం అని పోరా చూపించాను ఎఫ్ఎస్సి సంఘము ప్యారలల్ గా చూస్తే ప్రకృతి సహజంగా అసూరియులకు సాదృం ఇంకో లేయర్ లో చూస్తే అది గ్రీసు దేశస్తులకు సాదృశ్యం కాబట్టి గ్రీసు దేశస్థులు ప్రపంచం అంతటా ఎట్లా పరిగెత్తిలో మీరు తెలుసు అలెగ్జాండర్ అలెగ్జాండర్ తన నలుగురు సైన్యాధిపతులతో ప్రపంచమంతటా విపరీతంగా పరిగెత్తారంటే స్పీడ్గా రీతిగా వీళ్ళని చిరుతపులు చిరుతపులతో కూడా పోలిస్తారన్నట్టు ఇంకో చూస్తే ధాన్య గ్రంథంలో ఉన్న నాలుగు జీవులకు పోలిస్తే మళ్ళీ ఎప్పుడైనా ఓపిక ఉంటే వాటిని మనం డీటెయిల్ గా చూస్తాము అలెగ్జాండర్ విపరీతంగా పరిగెత్తే వాడు అన్నట్టు గుర్రాల మీద వాళ్ళ సైన్యాలు కాబట్టి వీళ్ళు అట్లా పరిగెత్తి పరిగెత్తి ప్రపంచాన్ని అంతా గడగడలాడించిన వారు ఒకప్పుడు మన మనం చూస్తాం కానీ ప్రటన్ గంధము పదమూడవ అధ్యాయము పదకొండవ అష్టంలో ఒక వాక్యాన్ని చూపించాలనుకుంటున్నాను ఇది మీకు అర్థమైతే చూడండి దెన్ ఐ సా అండ్ బీస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ అర్త్ ఇట్ హ్యాడ్ టూ హార్న్స్ లైక్ అ ల్యాంబ్ బట్ ఇట్ స్పోక్ లైక్ అ డ్రాగన్ కాబట్టి తెలుగులో జరగతాం చూడండి ఇట్ స్పీక్స్ లైక్ డ్రాగన్ అది చూడడానికి గొర్రెపిల్లనే కాని అది ఎట్లా మాట్లాడుతుంది డ్రాగన్ లాగా లేక ఘట సర్పం వల్లే మరియు భూమిలో నుండి నేను భూమిలో నుండి మరి ఒక పైకి వచ్చిట చూచి తిని కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది ఘట సర్పము వల్లే మాట్లాడుచుండెను కాబట్టి గొర్రెపిల్ల అన్నప్పుడు దేవుని బిడ్డలకు సాదృశం అది గొర్రెపిల్ల వంటిదే దానికి కొమ్మలు ఉన్నాయి కానీ అది ఎట్లా మాట్లాడుతుంది అంటే ఘట సర్పంఘటర్పం అంటే సైతాన్ బట్ ఎండ్ లో ఈ గొర్రెపిల్ల ఎట్లా తయారైతుంది విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు క్రీస్తుని పుల్ని మనం యాక్చువల్ కానీ మనం చివరికి ఎట్లా తయారైతున్నాం అంటే గొర్రెపిల్ల లాగానే ఉన్నాము కొమ్మలు ఉన్నాయి కానీ ఘట సర్పం ఈ డ్రాగన్ స్పీక్ అనేది అర్థమైతే ఎండ్ టైమ్స్ లో ఎవరైనా సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరైనా వాక్య పరిచయాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ బోధన విన్నప్పుడు వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది గొర్రెపిల్ల స్వరమా లేక ఘట్ట సర్ప స్వరమా అనేది మనం గ్రహించాల డ్రాగన్ స్పీక్ ఎట్లా ఉంటది అంటే ఆదాము ఆదాం కాలంలో మనం చూస్తాం సైతా నచ్చి హవతో మాట్లాడుతున్నాడు డ్రాగన్ స్పీక్ అన్నట్టు దాన్ని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది నుంచి స్టార్ట్ అయ్యి ప్రణవ గ్రంథం పదమూడు అధ్యాయం వరకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఎంటైర్ చర్చ్ హిస్టరీలో ఈ డ్రాగన్ స్పీక్స్ అన్నట్టు అంటే డ్రాగన్ ఎక్కడి నుంచి మాట్లాడతాడు వానంతా వాడు మాట్లాడాడు కదా వాడు ఎవరినో ఒక దాంట్లో దూరాల్సి ఆది కారణంలో మనం ఆ యొక్క సర్పంలో చూస్తా ఉంటాం అంటే ఆ రోజులలో ఉంది వాడు ఎన్న దూరగలడు అన్న కాబట్టి దూరడం అంటే సంథింగ్ రాంగ్ అనేది కాదు అంటే కంట్రోల్ తీసుకోవడం అన్నట్టు వాళ్ళ ఆత్మలని ఆ యొక్క ఆ యొక్క జీవి సర్పాన్ని తీసుకోవడం అన్నట్టు కాబట్టి డ్రాగన్ స్పీక్ అంటే ఏంటంటే అది డిసెప్టివ్ టాక్ అన్నట్టు మోసపరిచే వచనాలన్నట్టు డ్రాగన్ స్పీక్స్ దాని తర్వాత ఆ యొక్క ఘట్ట సర్పం నోట నుంచి కూడా జ్వలము కక్కగా మనం చూస్తాం ప్రాటన గంధం పన్నెండు దేలా చూసినాము సూర్యుని ధరించుకున్న స్త్రీ అన్న అంశం గురించి ఆమె ఫోర్త్ చర్చ్ గ్రూప్ ఫోర్త్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ కి సాదృశ్యం అన్నట్టు కూడా మనం చూసినాం ఆమెని వాడు ఏం చేయలేకపోయినట్టు మనం చూస్తాం కదా ఆమెని చంపడానికి ప్రయత్నిస్తాడు గానీ దేవుడు ఆయనని చంపనీకి వాడికి అధికారం ఇవ్వడు అప్పుడు వాడు ఏం చేస్తాడు ఘట వాడి నోట్ల నుంచి కక్తాడు జలాన్ని అది మృత అని నేను ఒకసారి జ్ఞాపకం చేసిన అంటే చాలా కాలం ఎందుకంటే వాడి నోట్లో ఉండే వచ్చే జలము అబద్ధ బోధకి దర్శనానికి అబద్ధ ప్రవచనలకు సాదృష్టం జలం అంటే వాక్యం కాబట్టి జీవజలమేమో మన ప్రభు మన ప్రభు నుంచి వచ్చే వాక్యం అది అది జీవానిస్తేది కాని ఈ ఘట సర్పం నోట్ల నుంచి వచ్చే జలము మరణానికి దారితీస్తూ ఉంటది అన్నట్టు కాబట్టి ఘట సర్పము మాట్లాడము కక్కడము ఇవన్నీ అబద్ద బోధలకి మోసపుచ్చు ఆత్మలకి మోసపుచ్చు బోధలకి సాదరుశం అన్నట్టు కాబట్టి బయటికి గొర్రె కనిపిస్తా ఉంటుంది చర్చి సిస్టమ్ కానీ ఘట సర్పం వల్లే అందుకే మనకి వివేచన వరం అవసరం ఎండి టైమ్స్ లో ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంతకు ముందు ఎవరు లేకుండే మనమున్నటువంటి కాలము మరీ భయంకరమైన మోసకరమైన కాలం ఇది ఎవరు గ్రహించగలరు అందుకే మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు చెవులు గలవాడు వినుగాక అనే విషయం ఇవి వినాలా అనే జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఘట సర్పంలాగా మాట్లాడుతుంది ఎండర్ టైం చర్చ సిస్టమ్ అండ్ ఎట్లా తయారైతుంది అది ఒక మృగంలాగా తయారైతుంది భూమిలో నుంచి బయటకు అంటే మనుషుల నుంచి బయటకు భూమి అంటే మనుషులకు సాదృశ్యం సగం సత్యం సగం అబద్దం ఉన్న వారందరూ భూమికి సాదృశ్యం సంపూర్ణంగా సత్యంగా మార్చబడ్డ వాళ్ళందరూ ఆకాశవాసులు ఆకాశానికి సాదృశ్యం కాబట్టి భూమిలో నుండి రావడం అంటే మతపరమైన జీవితం నుంచి మృగం లాంటిది వస్తుంది మతపరమైన జీవితం మతపరమైన క్రైస్తవ జీవితం అంటే కరెక్ట్గా ఉంటది అది బయటికి రావడము దాని తర్వాత ఎట్లా ఉంది అది అది మాట్లాడితే చూడడానికి ఏమో గొరపిలలాగా ఉంది గాని దాని మాటలన్నీ సైతాన మాటల ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘము సర్పంలకు సాదృష్టమని నేను పోయిన వారం జ్ఞాపకం చేసిన ఈ రోజు స్మరినా సంబంధించిన డీటెయిల్స్ మరి విశేషంగా మనం చూస్తాము ఎందుకంటే గతంలో కూడా నేను చూపించిన ఏంటంటే ప్రతి సంఘము ఆ ఆ సిటీకి సంబంధించిన పేరుతో కలిగింది అన్నట్టు ఇంట్రెస్టింగ్ ఆ రోజులలో ఏ సిటీలో ఉంటే ఆ సిటీకి పేరు పెట్టుకున్నారు అన్నట్టు ఆ చర్చ్ మనం ఈ రోజు బిబ్లికల్ నేమ్స్ పెట్టుకుంటాము లేకుంటే కొంతమంది పాస్టర్ల పేర్లే పెట్టుకుంటారు చర్చెస్ కానీ వాళ్ళు ఆ రోజులలో సిటీ పేర్లు పెట్టుకునేవాళ్ళు ద చర్చ్ ఆఫ్ సోన్స సిటీ అన్నట్టు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని కూడా పెట్టేవాళ్ళు ద చర్చ్ ఆఫ్ జర్మనీ అని పెట్టేవాళ్ళు ద చర్చ్ ఆఫ్ ఫ్రాన్స్ అని పెట్టేవాళ్ళు వెనకడికి కానీ ఆ రోజులలో అట్లా సిటీకి ప దేశాలకు సంబంధించిన పేర్లు పెట్టింది ఈ రోజు మనకు ఎటువంటి అయినా పేర్లు పెట్టుకోవచ్చు పేర్లలో ఏం లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీయబడుతుంది కానీ ఇక్కడ ద చర్చ్ ఆఫ్ స్మర్న లేక స్మర్ణ అన్న సంఘానికి సంబంధించిన విషయాలు మనము స్టార్ట్ చేసుకుని పోయిన వెరీ బ్రీఫ్ గా మీనింగ్ నేను చూపించను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మర్ణ అన్నప్పుడు సామ్రాణి లేక బోలము అన్న పేరుతో ఆరంభమైన నేను చూపించిన అంటే ఈ సిటీలో ఈ స్మిరణ సిటీలో ఈ బిజినెస్ జరిగేది అన్నట్టు రకరకాల ప్రాంతాల నుంచి ప్రపంచం అంతటి నుంచి ఇక్కడికి రకరకాల సాంబ్రాని బోలము అటువంటి సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి అమ్మే వాళ్ళు అన్నట్టు ఇక్కడ అందుకు దానికి ఆ సిటీకి ఆ పేరు పెట్టుకున్నారు అట్లనే ఈ చర్చ్ కూడా ఆ పేరు వచ్చిందంటే సుగంధ పరిమళ ద్రవ్యాలతో పరిమళం కలిగిన ఈ యొక్క పట్టణం అన ఈ యొక్క సంఘం అన్నట్టు ఓ రీతిగా చెప్పుకోవాలంటే స్టార్టింగ్ లో మంచి వాసనలాగా ఉంది ఈ చర్చ్ దేవునికి ఇంపైన వాసనలాగా ఆయన కొరకు జీవించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మన దేశంలో కూడా ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు మీకు కేరళ దేశం కేరళ ప్రాంతం తెలుసు స్టేట్ గురించి కేరళ అంటే ఎవరికైనా తెలుసా కేరళ అంటే కొబ్బరికాయ అని అర్థం లేక కొబ్బరి చెట్టు అని అర్థం ఎవరు పెట్టుకుంటారు అట్లా స్టేట్ కి అట్లానే ఎందుకంటే ఆ స్టేట్లన్నీ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టుకున్నారు కేరళ అని ఆ రోజులలో కూడా చర్చకి ఆ సిటీ నేమ్స్ పెట్టుకున్నారు స్మర్ణ అంటే మీనింగ్ మయర్ లేక సా్రా లేక బోలము అని కూడా అర్థం అయితే ఎనిమిది నుంచి పదకొండు వర్షాలు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాము ఎనిమిది పదకొండు వర్షాలలో ఆ సంఘానికి చెప్పబడ్డ వాక్యం మనం చూస్తున్నాము పోయినవరం దాన్ని చూపించే అన్ టూ ది ఏంజిల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ స్మర్ణ రైట్ దీస్ థింగ్స్ సే ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ మొదట ఉన్నవాడు చివరికి ఉండేవాడు ఉన్నవాడు ఐ నో దైవర్క్స్ నీ క్రియలు నేను ఎరుగుదును నువ్వు ఎంతగా శ్రమ పడ్డావో నేను నీ పేదరికం నేను ఎరుగుదును నువ్వు ఏ రీతిగా జీవించినది మొదట జ్ఞాపకం చేయబడుతుండు అండ్ ఐ నో ద్లాష్ ఆఫ్ దేమ్ విచ్ నాట్ అని చెప్పబడుతుంది నేను తెలుగులో చదువుతాను అది తెలుగు బైబుల్ ఇంక ఓపెన్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిది పదకొండులో ఉంది ఈ యొక్క సంఘానికి సంబంధించిన విషయాలు ప్రకటన గ్రంథము ఎనిమిదవ రెండవ అధ్యాయము ఎనిమిది పదకొండులో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ కొన్ని అండర్లైన్ చేస్తాను అల్ఫాయుమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ భవిష్యత్ కాలంలో ఉండువడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు సరే నేను మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం చదువుతున్నాను రెండవ అధ్యాయం చదవాలి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే అంటే ఫిజికల్ లేయర్ల ధనవంతుడా స్పిరిచువల్ లేయర్ల ధనవంతుడాది మనం అర్థం చేసుకోవాలి తాము యూదుల మని చెప్పుకొనిచ్చు యూదులు కాక సాతాను సమజపు వారి వలన నీకు కలుగు దూషణ ఎరుగుదును ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ ఎండ లో ఏం జరుగుతుందంటే యూదులమని చెప్పుకునే వారు నిజంగా యూదులు కారంటుంది ఈ వాక్యం ఇది నేనైతే రిపీటెడ్ గా టూ థౌజండ్ నుంచి చూపిస్తున్నా అందరికి బైబుల్ అనే ఉంది అసలైన యూదులు ఎవరు అంటే యూదా దేశం లేక ఇస్రాయల్ దేశంలో పుట్టిన వారు కాదని పౌలు రోమరాష్టంలో క్లియర్ గా చూపించారు బాహ్యానికి యూదులైన కాడని ఆయన స్టార్ట్ చేసి వాక్యం కానీ అంతరంగ మందు మార్చబడ్డవాడే నిజమైన యూదుడు అని అతను అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అసలైన యూదులు ఆ దేశంలో పుట్టిన వారు కాదు లేక యూధ గోత్రంలో పుట్టిన వారు కాదు వీళ్ళంతా ఆత్మీయంగా పుట్టిన వాళ్ళు నూతన జన్మ అనుభవం రుచి చూసిన నిజమైన యూదులని అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు మనం పదకొండవ అధ్యాయం రోమ్ల రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చినప్పుడు పదకొండో అధ్యాయంలో కూడా వాటిని జ్ఞాపకం చేస్తా ఉంటాడు ఇస్రాయల్ సంబంధాలు అందరూ కార్ అంటాడు అక్కడ అది కూడా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అది అయితే నేను ఒక హిస్టరీ చదివాను ఈ కాలంలో చాలా లాంగ్ టైమ్ అది ఇప్పుడున్న ఎప్పుడైతే వాళ్ళకి నైన్టీన్ లో ఫ్రీడమ్ వచ్చింది ఇస్రాయల్ దేశస్థలకి ఫ్రీడమ్ అనేది ఏం లేదు అక్కడ 1948 ఫార్టీ ఎయిట్ వరకు వాళ్ళు ఆ దేశంలో లేరు వాళ్ళ దేశంలో ఇస్రాయల్ పిల్లలందరూ బబులోన్న తర్వాత మన ప్రభు కాలం తర్వాత మొత్తం చెదిరిపోయారు ప్రపంచం అంతటా ప్రపంచమంతటా చెదిరిపోయినాక వాళ్ళు ఏ దేశంలో నుంచి ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలోనే స్థిరపడిపోయినారు అక్కడే ఆస్తులు అంతస్తులు అక్కడే పిల్లలు అక్కడే వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని సెటిల్ చేసుకున్నారు బిజినెసెస్ అయితే ఎప్పుడైతే నేను మీకు చూపించినా కూడా కొంతకాలం కిందట మీ జ్ఞాపకం ఉందలేదు ఇస్రాయల్ దేశము ఏ రీతిగా తిరిగి కట్టబడింది అనేది ఈ రోజు ప్రకృతి సహజంగా దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోలేదు కానీ ఇది తప్పదు అన్నట్టు జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఈ రోజు ఉన్న ఇస్రాయల్ దేశము అసలు ఇస్రాయల్ కార్ అనేది ఒక స్పిరిచువల్ లేయర్ గా నేను చెప్తున్నాను ఎందుకంటే దాని డిఎన్ఏ టెస్ట్ ఎవరు చేయలేదు కానీ యాక్చువల్ గా అయితే ఇజ్రాలైట్స్ వాళ్ళంతా బ్రౌన్ పీపుల్ బ్లాక్ పీపుల్ కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా వైట్ పీపుల్ అదొ పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ అన్నట్టు వాళ్ళ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు బెన్ గురియన్ అని ఇస్రాయల్ దేశస్తులకి మన దేశానికి మహాత్మా గాంధీ వాళ్ళ దేశానికి బెన్ గురియన్ అనేవాడు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఈ బెన్ గురియన్ అనేవాడు కూడా చెదిరిపోయిన వాడు ప్రపంచం అంతటా యుఎస్ అక్కడ వాడు బిజినెస్ మ్యాన్ పాలస్తీన దేశంలో బిజినెస్ స్టార్ట్ చేస్తానని కొంత భూమిగా కొనుక్కోవడము అట్లనే అతనిలాగనే మరికొంతమంది రిచ్ ఫ్యామిలీస్ రిచ్ బిజినెస్ భూములు కొనుక్కున్నారు భూములు కొనుక్కొని కొంతకాలానికి దేశంగా డిక్లేర్ చేసుకున్నారు మన దేశంకి ఓడ వచ్చి ల్యాండ్ కొనుక్కొని ఇది నా దేశం అని డిక్లేర్ చేసుకుంటే ఓడ ఒప్పుకుంటాడు యునైటెడ్ నేషన్స్ ఒప్పుకోలేదు యువ ఒప్పుకోలేదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే క్రిస్టియన్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు చరిత్రాత్మికంగా ఈ రోజుకి ఎందుకు సపోర్ట్ చేస్తారంటే యువ చెప్పనవసరం లేదు అది చాలా సునాయ ఎందుకంటే వీళ్ళు పరిశుధ జనంగా బ్రదర్ వాడు ఎంత తప్పు చేసినా పరిశుధ జనగామే వాడు ప్రవక్తలను చంపినా పరిశుధ జనాగమే వాడు దేవుని బిడలను చంపినా పరిశుధ జనాగమే వాడు మన ప్రభుని చంపినా పరిశుధ జనగమే వాడు శిష్యులనందరిని చంపినా పరిశుద్ధ జనగమే వాడు అపోసులను చంపినా స్టెఫెని చంపినా పరిశుధ జనగమే వాడు క్రైస్తవులను చంపినా వాడు ఏర్పరచబడ్డవాడు అన్న అబద్ద బోధని స్వీకరించింది ఎంటైర్ చర్చ్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్ ప్రపంచం అట్లా చేసి ప్రభువు కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్రాయెల్ దేశానికి ఇచ్చింది ఈ రోజు ఎండ్ టైం చర్చ్ అది గ్రేటెస్ట్ అబామినేషన్ అంటే నాశనమైన హేయ వస్తువు అదే నీ హృదయంలో ప్రభుకు రావాల్సిన విలువని ఇస్రాయెల్ దేశానికి ఇచ్చి గొప్ప విగ్రహారధిక్కుడుగా తయారైంది ఎండ్ టైమ్ చర్చ్ సిస్టమ్ వారిని ప్రొటెక్ట్ చేసేది మన బాధ్యత అని ఇవాంజలికల్ గ్రూప్ ప్రపంచం పెద్ద గ్రూప్ ఉంది క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయెల్ అని పెద్ద అసోసియేషన్ ఉంది విపరీతమైన కోట్లు కోట్లు ధనం ఉంది ప్రపంచం నుంచి ప్రతి చర్చ్ ఈ కూఫీ క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయల్ అనే అసోసియేషన్ ఉంది దాని స్థాపికుడు జాన్ హేగి పాస్టర్ మనం ఎప్పుడు తీసుకో పేర్లు పాస్టర్లు కానీ ఫస్ట్ టైం నేను తీసుకుంటున్నా ఎందుకంటే ఈయన ఈవాంజలికల్ చర్చెస్ కి లీడర్ ప్రపంచమంతట ప్రతి ఇవాంజలికల్ చర్చ్ ఏ డినామినేషన్ గానీ వాళ్ళంతా ఏం చేస్తారంటే ఈ జాన్ హేగి అనే వ్యక్తికి ఫండ్ పంపిస్తారు మీరు ఎప్పుడన్నా వాక్యాలు వినారో లేదా ట్రై చేయండి యూట్యూబ్ లో గానీ ఆ టెలివిజన్ స్క్రీన్స్ లా ఎప్పుడన్నా ఒకసారి వస్తా ఉంటాడు ఈయన జాన్ హేగి అని ఫలితంగా లావ్ ఉంటాడు మనిషి ఇంకా ఆయన మాట్లాడిందంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతారు అన్నట్టు డ్రాగన్ స్పీక్స్ కాబట్టి ఈరోజు అట్లా మాట్లాడి మనుషుని మోసపుచ్చే సేవ విధానం వీళ్ళు చేస్తారంటే ఇస్రాయల్ దేశస్థులు వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు వాళ్ళు పరిశుధ జనంగం వారిని కాపాడేది ధర్మశాస్త్ర మన బాధ్యత అని మోసగించే బోధకులు వీళ్ళంతారు ఎన్ టైమ్ డిసీవర్స్ అన్నట్టు డ్రాగన్స్ డ్రాగన్ స్పీక్స్ అన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి చర్చ్ నుంచి ప్రపంచం నుంచి ఫండ్ సేకరించి ఇస్రైల్ పిల్లలకు పంపిస్తున్నారు వాడేమో అక్కడ క్రిస్టియన్స్ చంపిస్తుండే ఈరోజు పాలస్తీనా దేశంలో పాలస్తీనా ప్రాంతంలో గాజా అక్కడిక్కడంతా బాంబులు వేస్తే ఎంతమంది క్రిస్టియన్స్ చచ్చిపోతున్నారు ఆ చర్చికి వచ్చేట విపరీతంగా చెడ్డ మాటలు జరుగుతారు అవి మీకు ఎవ్వరు తెలియదు మీరు ఎప్పుడన్నా యూట్యూబ్ లో వెతుకండి క్రిస్టియన్స్ తిడతారో వాళ్ళు చూపిస్తారు చాలా నీచంగా మన ప్రభు గురించి ఎంత నీచంగా మాట్లాడతారు అంటే అసలు మీరు ఎవరు ఊహించలేదు నాకు తెలుసు వాళ్ళ గురించి అన్ని నేను స్టడీస్ చేసిన కాబట్టి ఎవిడెన్సెస్ ఎవిడెన్స్ లిటల్ ఎవిడెన్సెస్ వాళ్ళు బైబుల్ చదవరు వాళ్ళ వాళ్ళ మత గ్రంథము తాల్మూడ్ అంటారు ఇస్టల్ పేలు పరిశుద్ధ గ్రంథం చదవరు తాల్మూడ్ అన్న గ్రంథాన్ని చదువుతారు ఆ తాల్మూడ్ అనే గ్రంథంలో మన ప్రభు గురించి చెత్తగా రాసి పెడతారు చాలా న్యాయంగా రాసి పెడతారు నేను ఇప్పుడు నేను ఓపెన్ గా నేను చెప్పలేను గానీ క్రిస్టియన్స్ గురించి చాలా నీచంగా మాట్లాడతారు వాళ్ళ కుక్కలతో సమానము వాళ్ళ పందులతో సమానం అని పోలిస్తారు అంత అన్యాయంగా రాస్తారు అన్నట్టు దేనికి పనికిరారు ఇంకా స్త్రీల గురించి మరి నీచంగా రాసుకున్నారు ఆ పుస్తకాలను అది ధర్మశాస్త్రం ఎట్లైన అర్థం కాదు కాని ఆ రీతిగా వాళ్ళు వాళ్ళ పిల్లల మనసుల్లో కూర్చోబెడుతున్నారు ఆ వాక్యాలు వాళ్ళ తాల్మూడ్ల నుంచి మోసే ధర్మశాస్త్రం కూడా చదివారు పిచ్చి వాళ్ళు మోషి వాళ్ళ ప్రవక్తనే కదా అయినా ధర్మశాస్త్రం అని అని చెప్పారు థోరా అంటారు థోరా దాదో వాళ్ళు వాళ్ళు తాల్మూడికి ప్రారంభిస్తారు బాబిలోనియం తాల్మూడు అంటారు మీరు ఎప్పుడైనా వీలవుతే తాల్మూడ్ డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇంగ్లీష్ లో ఆ జంటే మీరు పిచ్చి పడుతుంది మీకు ఇంత నీచంగా ఉంటారు అంత అసహించుకుంటారు అన్నట్టు క్రిస్టియానిటీ అంటే వాళ్ళ యేసు ప్రభు గురించి అయితే మరీ నీచంగా రాసుకున్నారు ఆ పుస్తకాలలో వాళ్ళ రాబాయిస్ ఆ రీతిగా అయితే ఈ రోజు ఒక మేజర్ కాంట్రవర్సీ ఏంటంటే ఇస్రాయెల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ ఇస్రాయల్ కారని ఎందుకంటే వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు అక్కడ పోయి ఇల్లు కట్టుకుని ఆ డిక్లేర్ చేసుకోరు ఇది వ్యతిరేకించినా గానీ వాళ్ళు యుద్ధం అరబీలు యుద్ధానికి వచ్చినా గాని వాళ్ళ మీద గెలవడము యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలనేసి మనం సపోర్ట్ చేయాలనేసి ప్రపంచంలో క్రిస్టియన్ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఇస్రాయల్ అట్లా వాళ్ళ డబ్బంతా వాళ్ళు దోచుకుంటున్నారు ఇస్రాయెల్ అంత స్మార్ట్ పీపుల్ అన్నట్టు క్రిస్టియన్ మనీ అంతా దోచేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు యూదులని చెప్పుకుని వచ్చాడు రెండో తొమ్మిదో వచనంలో తాము యూదులం చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమజపు వారు అంట అంత డీటెయిల్ గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాడు దేవుడు ఈ దర్శనం కదా మన యూహాన్ భక్తులు కలిగిన దర్శనం తాము యూదులం చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమజపు వారు వీళ్ళు ఇది ఏక చర్చ్ ఏక క్రిస్టియన్ ఒప్పుకోడు ఈ వాక్యం వాక్యం చూపించిన ఒప్పుకోడు ఎందుకంటే యుగదేవత వారికి గుడ్డితనం కల్పించింది ఎవరికి క్రిస్టియన్స్ కి లేదు బ్రదర్ వాళ్లే పరిశుధ జనంగం బ్రదర్ అంతా భయంకరంగా మోసపోయింది క్రైస్తవ జీతం యాక్చువల్ గా పరిశుద్ధ జనాంగం పేతూరు చెప్పిండు అరే నువ్వే పరిశుద్ధ జనంగం నువ్వే యాజక సమూహం రాజుల వంశం నువ్వే పరిశుద్ధ జనంగం నువ్వే దేవుని ప్రజ దేవుని సొత్తు దేవుని ఇస్రాయల్ ఇన్ని పేర్లు పెట్టిండు రక్షింపబడ్డ మనం యేసు ప్రభు మరణ భూస్థాపన పునరోధం ద్వారా మనల్ని పరశుధాగి జనంగా మార్చుకుంటే ఈ రోజు క్రిస్టియన్స్ వాళ్ళ జ్యేష్ఠ తప్పు హక్కుని అమ్మేసి ఏషావుగా మారిపోరు మనల్ని ఒకప్పుడు ఏషావు మనకు యాకోబు స్థానం ఇచ్చిండు దేవుడు ఇప్పుడు యాకబు స్థానం నుంచి నువ్వు తిరిగి ఉల్టా వారి మొదటి వారి కడపటి వారు మొదటి వారు అన్న ప్రవచనం మన ప్రభు చెప్పిన ప్రవచనం అది ఈ రోజు నెరవేరుతుంది మన జ్యేష్ఠతపు హక్కుని మనం అమ్మేసుకున్నాం ఈరోజు అమ్మేసుకుని వాడి బిల్డింగ్ వాడు శినగోకు కట్టుకోవాలా వాడికి సోలమోన్ను కట్టిన మందిరం కూలిపోయింది మన ప్రభు చనిపోయాక ఈ రోజు వాళ్ళకి మందిరం లేదు బ్రదర్ వాళ్ళు ఎట్లా ప్రార్థన చేసుకోవాలి బ్రదర్ వాళ్ళకి మనం డబ్బులు పంపాల బ్రదర్ వాళ్ళు ఆ మందిరం కట్టుకోవాలా అనుదిన అనుదిన బలు స్టార్ట్ చేయాలా అని మోసపోయింది చర్చ సిస్టమ్ వాళ్ళు మందిరం కట్టుకుంటే యేసుప్రభు అసలు మందిరం కదా నువ్వు ఆయన మందిరాన్ని వమ్ము చేస్తున్నావు ఆయన మరణాన్ని డిమినిష్ చేసి చర్చ్ సిస్టమ్ ఈరోజు ఎంటైర్ చర్చి సిస్టమ్ ఒక్కని కూడా మనం బ్లేమ్ చేస్తున్నాం ఎంటైర్ సిస్టమ్ అట్ట తేరే ఆయన మరణాన్ని వమ్ము చేస్తున్నావు ఆయననే అనుదిన బలిలాగా అర్పించబడి మనకి ఒకేసారి వాళ్ళు తిరిగి స్టార్ట్ చేసుకోలేవు బ్రదర్ అనుదిన బలు కాబట్టి వాళ్ళకి మందిరం కావాలి బ్రదర్ నేను ఇక్కడ నుంచి ఒక ఇటుక పంపిస్తా బ్రదర్ నేను ఒక సిమెంట్స్ అని పంపిస్తాను బ్రదర్ అని చర్చ ప్రపంచం అంతటి చేస్తుంది ఈ నేను చెప్పదలుచుకోలేదు కానీ ఎందుకు ఈరోజు చెప్పాల్సి వచ్చేసింది మైండ్ రిలీజ్ అయిపోయింది ఇట్లా చాలా కాలం నుంచి వాళ్ళు మన మన ప్రపంచం అంతటి నుంచి డబ్బులు దోచుకుంటారు వాడు అక్కడ వాడని చెప్తే బాగుండదు మీకు క్రిస్టియన్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయలు ఎవ్రీ ఇయర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ దేశానికి ఇస్తున్నారు ఇది చాలా అసహ్యం ఉంటుంది నాకైతే ఎందుకంటే ప్రవక్త అయిన చెప్పిన ప్రవచనం గురించి మన ప్రభు జ్ఞాపకం చేస్తాడు మత్సవార్ తిరునాల్ ఉద్యంలో నాశనకరమైన హేయ వస్తువు ఎప్పుడైతే ఆ మందిరంలో నిలవడం మీరు చూస్తారో మీరు త్వరగా కణిచి పారిపోండి అంటాడు అందుకు మనము బొబులో నుంచి పారిపోవాలా మతపరమైన జీవితం ఈ రోజు బొబులోనికి నిలయం పిచ్చి పిచ్చి బోధలన్నీ తెచ్చుకొని గలిబిలి తయారైపోయి అది బబులోన్లాగా తయారైంది దాంట్లో ఉంటే నీ దానికి బట్టిన దుస్థితి ఖచ్చితంగా నీకు త్వరగా పారిపోండి అంటాడు ఎవరు దాని దగ్గర బోదో తిరిగి అంటాడు ఎక్కడన్నాడు అక్కడ వెళ్ళిపోండి అంటాడు ఎందుకంటే ఆ హేయ వస్తువుని వీళ్ళు ఎక్కడ తెచ్చిపెట్టుకున్నారంటే క్రైస్తవులు వాళ్ళ హృదయంలో తెచ్చిపెట్టుకున్నారు నీవే కదా మందిరం దాని ప్రవచనము ప్రకృతి సహజంగా కాదు ఆత్మీయంగా నెరవేరుతుంది ఈరోజు వాడికి నువ్వు కట్టి ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు కట్టడానికి మందిరం ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే ఆర్కిలాజికల్ కన్ఫ్యూజన్ అది ఆ యొక్క మహమ్మద్ ప్రవక్త అక్కడ నుంచి పరలోకానికి పోయిండు ఒక రూమర్ ఉంది ఆ అల్ అక్సా అనే మాస్క్ ఉంటది అక్కడ పెద్ద మాస్క్ దాని డోమాఫ్ రాక్ కూడా ఇంగ్లీష్ లో ఆ డోమాఫ్ రాక్ అక్కడ నుంచి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త పైకి వెళ్ళిపోయింది అనేసి అరబ్ దేశాస్తులు దాన్ని కాపాడుతున్నారు వాళ్ళు ఫండ్ పంపించుకుంటున్నారు దాన్ని ప్రతి అరబ్ దేశము దానికి ఫండ్ పంపిస్తుంది ఆ మసీద్కి ఆ మసీద్ని కాపాడే వాళ్ళు చుట్టు కంచలు కంచెలు వేసుకుని గంటలు తిరుగుతూ ఉంటారు అన్నట్టు ప్రొటెక్షన్ కొరకు దాన్ని చరిత్రలో ఇష్టాలు దాన్ని బాంబులు తను బగలు ఎన్నో ట్రయల్ చేశారు దానికి కిందికి వెళ్ళిపోయి భూమిలకు పెట్టాలనేసి నీళ్ళకి వెళ్లి సుద్రానికి వెళ్ళిపోయి ఎన్నో ప్రయత్నాలు చేశారు అన్ని విఫలమైంది ఎందుకంటే అది కూలగొడితే గాని మందిరం కట్టలేమన్నాడు అయితే కొన్ని రీసెర్చ్ స్టడీస్ కండక్ట్ చేశారు ఈ జియోలజిస్ట్స్ ఏందంటే సొలమును కట్టిన మందిరము ఇప్పుడున్న ఆ యొక్క మసీదు స్థలంలో లేదు కాబట్టి దాని స్థలం వేరే అని వాళ్ళు చూపిస్తున్నారు దాన్ని ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ మసీదు స్థలంలో ఉండేనా లేక ఇప్పుడు కొత్తగా చూపించే స్థలంలో ఉండేనా వాళ్ళు బైబుల్ వాక్యాలు కూడా చూపిస్తున్నారు ఇగో పలాని ప్రాంతంలో ఉండే ఇది కాదు అని రుజువు పరుస్తున్నారు ఆ కన్ఫ్యూజన్లు ఉండే రోజు ఎప్పుడైతే ఆ కన్ఫ్యూషన్ క్లియర్ అయిపోతుందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మందిరం కడతారు బలు అర్పించక స్టార్ట్ చేస్తారు ఇది ప్రొఫెసీ ప్రకృతి సహజంగా నెరవేరడం కానీ మనకు తెలుసు ఈ ప్రొఫెసీ స్టార్ట్ అయిపోయింది దాని చెప్పిన ప్రవచనం ఏసు ప్రభు జ్ఞాపకం ఇది మీ హృదయలలో నింపుకుంది ఈవాంజలికల్ చర్చెస్ ప్రపంచం అంతటా వారి హృదయలలో నింపేసుకుంది అనుదిన బలు గురించి మన ప్రభు మరణం వలన అనుదిన బలు ఆపివేయబడ్డాయి దాని ప్రవచనాలు చూస్తాం మనం దాని గ్రంథంలో ఎవరు ఆపేసారంటే ఏసు ఆయన మరణంతో ఆ టెంపుల్ కూలిపోయింది దాని తెర చినిగిపోయినట్లు మనం చూస్తాం దాని తర్వాత శాశ్వతంగా భూమికి పునాదులకి కూలిపోయింది అది కాబట్టి ఈరోజు బలు లేవాడా ఎందుకంటే ఆయన ఒకేసారి మరణించి మనకొరు అర్ధంగానే ఆ ప్రజలు దాన్ని తిరిగి కట్టుకోవాలి తిరిగి బలు అర్పించుకోవాలనుకుంటున్నారు కానీ అది ప్రకృతి సహజంగా అప్పుడు తెరలా కట్టుకుంటున్నారు క్రిస్టియన్స్ అట్లా వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా తయారైపోయినారు నీతి కానీ సత్యం లేదు దేవర ఆత్మ ఆయన ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలా ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలా కాని వాళ్ళ సత్యం లేదు ఆత్మ లేదు ఉంటే ఎప్పుడూ బయల్పరచబడలేదు కదా ఇవన్నీ విషయాలు కాబట్టి ఇవి ఎవరు చెప్పగలరు వాళ్ళ ఇవన్నీ ఎవరు చూపించగలరు క్రిస్టియన్స్ చాలా ఓపిక మనకి ఇవన్నీ చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు హూ ఆర్ యూ టు టీచ్ హూ ఆర్ యూ టు టెల్ దిస్ నీకు ఎక్కడికి అధికారం అంటారు మన ప్రభుత్వం అన్నట్లు నీకు అధికారం అన్నారు పౌలతో అన్నారు నీకు అధికారం అన్నారు పేతుర్తో అన్నారు నీకు ఓడిచ్చే అధికారం ప్రతి అధికారం పైనుంచి రావాల్సిందేగా కాబట్టి నీ స్టేటస్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఐడెంటిటీ లేనప్పుడు నీ మాట ఎవరు స్వీకరిస్తారు అదే ప్రాబ్లం ఉంది మనకి ఇక్కడ ఎంట్రీ బ్యారియర్ అంటాం ఇంగ్లీష్లో చర్చెస్ లోకి మనలాంటి వాళ్ళము పోలియం మనల్ని రానియర్ ఎందుకంటే అవి డ్రాగన్స్ కంట్రోల్లో ఉన్నాయి ఈరోజు బాప్తిజం ఇచ్చి వ్యూహాను కాలం ముదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడిందని మన ప్రభువే ప్రవచించింది 2000 ఇయర్స్ అది బలవంతం చేతిలో పట్టబడింది దాన్ని ఎవడు విడిపించగలడు అది మన కొరకు వెయిట్ చేస్తుంది చర్చ సిస్టమ్ ఎవడు విడిపిస్తాడు నా ఈ సత్యం గ్రహించిన విడిపించగలడు కదా కాబట్టి మళ్ళీ శత్రుల గవిని నువ్వు స్వాధించ నువ్వు అందులో చేయబెట్టాలా మందిరం పెట్టి మనుషులు బయట తీసుకొని రావాలా మళ్ళీ నీకు కూడా గాయాలవుతా ఉంటాయి విల్లింగ్ టు భరించగల మా కాబట్టి ఈ స్మరణ చర్చికి సంబంధించిన విషయాల్లో తొమ్మిదవ వర్షాన్ని మనం ఏం చూస్తున్నాం తాము యూదులం అనే చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుద్దును వాళ్ళు ఎప్పుడు మనల్ని దూషిస్తూనే ఉంటారు దేవారాత్రంలో ఎవరు వీళ్ళు ఫిజికల్ జ్యూస్ అన్నట్టు వీళ్ళ గురించి అయితే దీనికి సంబంధించిన వాక్యాల నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను ఎందుకంటే పోయినవరం ఆల్రెడీ మనం చూసినాం వీటికి సంబంధించిన బ్రాడ్ గా ఈ సిని ఇంగ్లీష్ లో చాలా ఆశ్చర్యంగా ఉంది పదం సినగోగ్ ఆఫ్ సేటన్ అని ఉంది అక్కడేముంది సాతాను సమాజం ఉంది ఇంగ్లీష్ లో మటుకు సినగోగ్ ఆఫ్ సేటన్ అనేది కాబట్టి ఈ సినగోగ్ ఆఫ్ సేటన్ అనేది నీకు అర్థం కావాలంటే జేమ్స్ రాంగ్ నంబర్స్ కాకపోతే మనము ఒక మేజర్ మిస్టేక్ చేస్తాం ఏంటంటే ఫిజికల్ లేయర్ లో చూస్తూ ఉంటాం దీన్ని ఫిజికల్ లేయర్ లో చూసి ఇస్రాయల్ వ్యతిరేకంగా మనం చెప్తా ఉంటాం మనం పోరాడినది షేర్లతో కాదంటాడు కదా ఎఫ్ఎస్ లో పౌలు కాబట్టి ఈ ఫిజికల్ లేయర్ లో ఉన్న ఈ జ్యూస్ ఈ రోజు జెంటాల్స్ గా మారి మనకు తెలిసింది ఎందుకంటే వాళ్ళందరూ అన్యులే వీళ్ళు యూదుల్గా పుట్టినరు గాని ఇప్పుడు అన్యుల్లాగా జీవిస్తున్నారు కానీ నువ్వు అన్యులుగా పుట్టినవు నువ్వు ఇప్పుడు యూదులుగా జీవిస్తున్నావు అంతరంగ రక్షింపబడ్డ వారం కానీ మొదటివారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అంటే ఇది సెకండ్ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే నువ్వు రక్షింపబడి నువ్వు మళ్ళా ఫిజికల్ గా తయారైతున్నావు అదే ఈ శనగ శట్టానికి సంబంధించిన బోధ ఈ శనగొగ్ సేట దేనికి సంబంధించింది అన్నప్పుడు తిరిగి మనది మట్టపు గుండు బోధకు ఆ మట్టపు గుండు సంబంధించిన బోధ మనం ఆమోస గ్రంథాల్లో చూసినాము దాంట్లో మన పరువు మట్టపు గుండు పట్టుకుని తిన్నగా కట్టబడ్డద్దు గోడ దాన్ని దించి వేసిండు దించి రెండుగా విభజింపబడ్డరు మొదటి గుంపు ఇసాకు గుంపు అది రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉండేది యొరబాము గుంపు యొరోాము సంతతివారు ఆశ్చర్యంగా ఉంటుంది ఎరోబాబు సడన్ ఎట్లా వస్తాడు అక్కడికి అర్థం కాదు కానీ ఒకటి అర్థం చేసుకోవాలి ఫిజికల్ లేయర్ ఎరోబాబు నేచర్ గుర్తు చేసుకుంటే ఈ రోజు ఆ నేచర్ ఉన్న మనుషులు ఇసాకు అంటే అబ్రామ్ సంతానం కాబట్టి ఆ విశ్వాసం ద్వారా అబ్రామ్ సంతానంగా మార్చబడ్డ వారా రైట్ సైడ్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ అంతా ఈ లోకాతీతంగా ఎరోబాం అంటే త్రాగుడు ఈ లోకానికి సంబంధించిన వాడు ఎప్పుడు తాగేవాడు ఎరోబాబ్ తన ఫ్రెండ్స్ తో పాటు కలుసుకో రాజు కాబట్టిండి బోతులు త్రాగుబోతులు అన్నట్టు వీళ్ళంతా ఎప్పుడు లోకాతీతంగా జీవించేవారు అన్నట్టు రైట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటారు వీళ్ళు కాబట్టి ఇప్పుడు చూడండి రెండు విషయాలు ఒకటి ఏంటంటే ఫిజికల్ జ్యూస్ స్పిరిచువల్ జ్యూస్ ఫిజికల్ క్రిస్టియన్స్ స్పిరిచువల్ క్రిస్టియన్స్ ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతానే ఇవి డీటెయిల్ గా మనం చూడగలం ముఖ్యంగా చర్చ్ అన్నప్పుడు అక్కడ అన్న పదానికి సంబంధించినది జేమ్స్ రాంగ్ నంబర్స్ నేను చూస్తున్నాను ఓ రీతికి చెప్పాలంటే సినిమాగా అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని కూడా ఉంది అక్కడ అయితే చర్చ్ అని కూడా ఉంది అయితే జేమ్స్ రాంగ్ నంబర్స్ 1577 సెవెంటీ సెవెన్ లో ఎక్లిసియా ఎక్లీసియా గ్రీక్ వర్డ్ ఎందుకంటే ఇది న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో రాయబడింది కాబట్టి జీ వన్ రూట్ నంబర్ అది ఎక్లిసియా ఫ్రమ్ అ కంపౌండ్ ఆఫ్ ఫిఫ్టీన్ అండ్ డెరివేటివ్ ఆఫ్ టూ దీని అర్థం ఏంటంటే ఈ మూడు వర్డ్స్ ఏ కాలింగ్ అవుట్ అని ఆశ్చర్యం ఏంటంటే చర్చ్ అంటే కాల్డ్ అవుట్ అనుంది కాల్ ఇన్ కాదు ఈ విషయం నేను చాలాసారి క్లారిఫై చేశాను నాట్ టు బి ఇన్ యు ఆర్ సపోజ్ టు బి అవుట్ అనుంది ఏ కాలింగ్ అవుట్ అనుంది దంక్రీట్లీ ఎ పాపులర్ మీటింగ్ ఎస్పెషలీ రిలీజియస్ కాంగ్రిగేషన్ తర్వాత జూవిష్ సినిమ్యూనిటీ ఆఫ్ మెంబర్స్ ఆన్ ఎర్త్ ఇప్పుడు చూడండి జేమ్ సాంగ్ నెంబర్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ సెయింట్స్ ఇన్ హెవెన్ అంట సినగోగ్ అంటే సెయింట్స్ ఇన్ హెవెన్ అంటే పరలోక మందు ఉన్న భక్తులే అంట అంటే ఈ లోకంలో ఉన్నది కాదన్నట్టు అది అందుకు మనం జేమ్ స్టాంగ్స్ మీద కొన్నిసార్లు డిపెండ్ అవుతా ఉంటాం లేకపోతే ఆ క్లారిటీ రాదు ఎప్పటికీ కాబట్టి అన్నప్పుడు సెయింట్స్ ఇన్ హెవెన్ అని చెప్పబడుతుంది అది నేను వనిస్మస్ గారి వాళ్ళ చర్చ కూడా చూపించిన ఎఫ్ఎస్ఎ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలో ప్రస్తుతం మనం ప్రభుత్వం పాటు ఆ యొక్క పరలోక మందు ఆయనతో పాటు నివసిస్తున్నాము ఆల్రెడీ మనం హెవెన్ లో ఉన్నాం అని చెప్తుంది ఆ వాక్యం తర్వాత అసెంబ్లీ తర్వాత చర్చ్ బిలీవర్స్ ఆర్ ట్రూ జ్యూస్ అని చెప్పబడింది కాబట్టి ఎవరు ఫిజికల్ జ్యూస్ ఎవరు స్పిరిచువల్ జ్యూస్ అన్నప్పుడు యోహాను సువార్త పదహారవ అధ్యాయం రెండవ వర్షంలో మనం చూస్తూ ఉంటాం మొదటి వర్షం నుంచి మీరు అభ్యంతర ఈ మాటలు మీతో చెప్పు ఎందుకంటే మనం చెప్పే ప్రతి వాక్యంకి మనుషులు అభ్యంతర పడతా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అని వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటద వాక్యం ఎందుకంటే వాళ్ళు విన్నవన్నీ తప్పులు అని మనం రుజుపరుస్తూ ఉంటాం అండ్ ఎట్లా రుజువు వాక్యంతోనే రుజువుస్తున్నాం మన లాజిక్స్ కానే కాదు కదా రెండో వర్షంలో ఏమని చూడండి వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు ఇది ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఎన్ టైమ్స్ జరుగుతుంది ఎవరు వారు వారు మిమ్మను సమాజ మందిరం నుండి వెలివేయుదురు అని మన ప్రభు చెప్తున్నాడు యోహన్ శువార్త పదహారు అధ్యాయంలో ఎవరు వీళ్ళు ఎవరు మిమ్మల్ని వెలగొడతారు సమాజ మందరం నుంచి దాని తర్వాత రెండవ దశలో మిమ్మును చంపు ప్రతి వాడు అంటే ప్రతి ఒక్కడు చేస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు ఎవరు మన ప్రభు చెప్తున్నాడు ఎండ్ టైమ్స్ లో ఎవ్రీ చర్చ్ మెంబర్ విల్ డై నేనైతే ఎట్టి పర్సె భయపడాను ఆల్రెడీ సచ్చిన వాడిని నాకెందుకు అని అనిపి నేను కాబట్టి ఎట్టి పర్సె మనం ఈ శరీరాన్ని ఎప్పుడు మనము స్టిములేట్ చేసుకోవద్దు బికాజ్ ఈస్ గోయింగ్ టు డై మిమ్మను చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయించిన అనుకొను కాలము వచ్చు చిన్నది కాబట్టి క్రిస్టియన్స్ ని చంపే వాడు అందరూ దేవుని సేవ చేస్తా అనుకుంటారు అంటే ఫిజికల్ జ్యూస్ క్రిస్టియన్స్ చంపినప్పుడు దేవుని సేవ చేస్తా అనుకుంటారు అనుకున్నారా మన ప్రభుని చంపుతపుడు ఆయన ఆయన ట్రయల్ చేస్తే వీడు దేవదూషణ చేస్తున్నాడు అన్నారా లేదా ఎవరు యాజకులే అన్నారు స్టెఫెన్ మరణించినప్పుడు సౌలు పౌలుగా మార్చబడక ఆమోదించిండు అంటే ఆయన ఆయన అగ్రి చేసిండు అక్సెప్ట్ చేసిండు ఆయన డెత్ని సౌలు చాలా మందిని చంపించిండు క్రిస్టియన్స్ ని చరిత్రలో ఆయన అందుకే పశ్చాత్తాపడి విపరీతంగా సేవ చేసిండు లైఫ్ లాంగ్ స్ట్రగులింగ్ ఎంత మందిని నేను ఎంతమందిని హింస ఎంతమందిని అరెస్ట్ చేసి తీసుకుపోయినా ఎరసలేంకి దానికి డబుల్ ట్రిబుల్ టైమ్స్ ఆయన సేవ చేసిండు అంతమందిని ప్రభుత్వం నడిపించిండు కాంపెన్సేట్ చేసుకున్నాడు మనం కూడా అంతే కదా నీ సహోదరిని ద్వేషిస్తే నువ్వు ఆల్రెడీ వాడిని చంపినట్లే అంటాడు ఏసు మత్సవారు తాజా ఉద్యమంలో అట్లా క్రిస్టియన్స్ ఎంతమంది మంది నరహంతకులు అయిపోయినారు ఈ రోజు స్పిరిచువల్ ఎయర్ ఎంటైర్ చర్చ్ రోజు నరహంతకులతో నిండి ఉంది పాస్టర్ తను మొదలుకొని కాంగ్రిగేషన్ వరకు ఎల్డర్స్ అంతా ద్వేషంతోనే ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ ద్వేషం అసహ్యం ఎల్డర్స్ ఒకరి మీద ఒకరికి హేట్రెడ్ కాంగ్రిగేషన్ సైట్స్ తీసుకొని ఒకరి మీద ఒకరికి హేట్రెడ్నెస్ బిల్డప్ చేసుకుని అంత నరహంతకులు అయిపోయినారు ఎంటర్ చర్చ్ ఈజ్ మర్డర్ మర్డరర్ ఫుల్ ఆఫ్ మర్డరర్స్ ప్రపంచంలో ఎవరు చెప్పగలరు ఈ వాక్యం ఇంత ధైర్యంగా ఇంత కఠినంగా చెప్పలేరు ఎవ్వరు చెప్పలేరు మనం చెప్పకపోతే ఆ కాంగ్రిగేషన్ ఎట్లా బడి తీసుకురగలం మొదటి రెండు గుంపులైతే టిపర్స్ లో వినాం మొహపు ఎక్కడ కనిపిస్తుంది నాకైతే లోపలే కనిపిస్తా అది వ్యభిచర్ అంతా పోల్చబడి అనేసి మన ప్రభు జ్ఞాపడు ఒక స్త్రీని మొహపు చూపు చూసిన వాడు అప్పుడే వ్యభిచరించిన వాడు అంటాడు నాకు ఒక చర్చ్ గురించి తెలుసు హైదరాబాద్ లో ఎంటైర్ చర్చ్ ఆల్రెడీ స్థిల్ అంత ఎంటైర్ చర్చ్ లవోర్సీస్ అంట యంగ్స్టర్స్ అంత అంత చర్చ్ వెరీ రిచ్ చర్చ్ హైదరాబాద్ లో రిచెస్ట్ చర్చ్ హైదరాబాద్ లో కంప్లీట్ యంగ్స్టర్స్ ఈ చర్చిలో ఎవరిని పెళ్లిచివులో చూసుకోకండి బ్రదర్ మీ కుటుంబీకులకి మీ పిల్లలకి అని చెప్తున్నారు ఓపెన్ గా ఎందుకు బ్రదర్ అంటే ఇది కథ సో అదొకటి శాంపుల్ కానీ ప్రపంచం అంటే మీకు తెలుసు వెస్టర్న్ కంట్రీస్ అయితే ఇంకా అన్యాయంగా ఉంటది కదా మనం వెస్టర్న్ కంట్రీస్ గురించి ఎందుకు జడ్జిమెంట్ చేస్తున్నాం మన ఓన్ సిస్టమ్ చూసుకుంటున్నాం కాబట్టి జేమ్స్టాంగ్ నంబర్స్ లో మనం చూస్తున్నాము చర్చ్ అంటే కాల్డ్ అవుట్ అండ్ నాట్ కాల్డ్ ఇన్ సో యూ ఆర్ సపోజ్ టు గోఅౌట్ నేను ఎన్నిసార్లు రుజువు పరిచిన కూడా వాక్యం ప్రకారంగా దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఫిజికల్ చర్చ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అపోస్ ప్రతి ఇంటి పెట్టుకున్నారు వాళ్ళ చర్చ్ వీళ్ళేమో బిల్డింగ్స్ కట్టేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ పెట్టేసి దానికి మొత్తం పొలిటికల్ సిస్టమ్స్ క్రియేట్ చేసి మెసప్ క్రియేట్ చేసుకున్నారు ఈరోజు దాని నుంచి బయట రాకుండా లక్ష లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టేశారు చర్చల మీద ఎవరి మీద పడాలా పైసల కొరకు కాంగ్రిగేషన్ మీద పడాలా యాక్చువల్ గా కాంగ్రిగేషన్ ఫీడ్ చేయమంటే కాంగ్రిగేషన్ మీద ఆధారపడ్డారు వీళ్ళు చర్చ్ బిల్డింగ్ కొరకు ట్రాప్డ్ యాక్చువల్లీ వాళ్ళ ఓన్ వారి నోటి మాట చేత వారు చిక్కబడిన వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది తర్వాత జేమ్స్ లాంగ్ నంబర్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ లో కాల్ ఎ హోకిన్ టు దేస్ ఆఫ్ సెవెన్ ఫైవ్ త్రీ టు కాల్ ప్రాపర్లీ అలౌడ్ బట్ యూజ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ అప్లికేషన్ డైరెక్టర్ అదర్వైజ్ బిడ్ ఇప్పుడు చూడండి చర్చ్ అంటే ఏంటంటే బిడ్ అంట కాల్ హూస్ నేమ్ వాజ్ కాల్డ్ హూస్ నేమ్ వాజ్ కాల్డ్ తర్వాత బిడ్ అని బిడ్ అనే పదం ఒక పెట్టుకోండి అది దాని అర్థం ఏంటంటే పిలవబడ్డవారు అని అర్థం ఇప్పుడు మీకు అర్థమవుతుంది జఫనియా గ్రంథంలో ఒక వాక్యం నేను చాలా కాలం కిందట చూపించిన జఫనియా గ్రంథం సాధారణంగా ఎక్కడ ధ్యానించారు అధ్యాయం ఈ పుస్తకం ఇది ఎందుకంటే సంబంధించింది మొదటి అధ్యాయము ఏడవ వర్షంలో ప్రవణ యహోవ దినము సమీప మాయను బాగా అర్థం ప్రవచిస్తుండు యేసు ప్రభు య రాకడకు సంబంధించి ప్రవణ యహోవ దినము సమీప ఆయన బలి ఒక్కటి సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చేసుకోండి ఆయన దినమున ఆయన రాకడ దినమున బలి సిద్ధపరిచినట్టు బలి ఒకటి సిద్ధపర్చినట్టు యూనివర్సల్ సాక్రిఫైస్ ఇది ప్రపంచమంతటా జరిగే సాక్రిఫైస్ ఇది ఎప్పుడు ఆయన రాకడ ముందు జరిగేది తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించుచున్నాడు కాబట్టి బయటికి పిలిచబడ్డవారు లోపలిన వాళ్ళు కాదు ఈ వాక్యం తాను పిలి తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి యోహోవ సన్నిధిని మౌనంగా ఉండుడి ఈ వాక్యం నేను చాలా కాలం క్రిందట రికార్డింగ్ చేశాను ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఉండొచ్చు బహుశా జఫన్యా గ్రంథం అక్కడ ఏం చెప్పబడుతుందంటే దేవుడే ఒక బలిని సిద్ధపరిచిండు ఇది ఎప్పుడు రెండవ రాకడా సంబంధించిన వాక్యం చెప్తున్నాడు మొదటి రాకడంటే ఆయన బలి చెప్పొచ్చు మన మన ప్రభు యొక్క మరణానికి సంబంధించిన వాక్యం అని చెప్పుకోవచ్చు ఈ వాక్యం కానీ ఇక్కడ ఏముంది ప్రవణ యహో దిన సమీపం ఆయన అంటే ఇది సెకండ్ కమింగ్ సెకండ్ కమింగ్ కి కూడా ఒక బలి ఉంది ఈ వాక్యం ఒక అర్థం చేసుకుంటారు మొదటి బలి ఆయన ఫస్ట్ కమింగ్ ఆయన సొంతంగా తన ప్రాణాన్ని ఖైదనంగా పెట్టిండు అది బలి లోకపా మోసుకొని దేవుని గొరపిల్ అయినా బిహోల్డ్ ద ల్యాంప్ మన బ్రదర్ భక్త సింగ్ లో బిహోల్డ్ ద ల్యాంప్ అని ఒక ల్యాంబ్ అని ఒక వాక్యం చెప్పిండు కాన్వెన్షన్ అయితే నేను కొంతకాలం కిందట నేను అది వాక్యాలు వెతుకుంటే నాకు కనిపించింది అక్కడ ఇంటర్నెట్ లో బీ హోల్డ్ ద ల్యాబ్ అని మొత్తం విన్న నేను వాక్యం వెరీ రిలెవెంట్ ఈ మీకు అవకాశం ఉంటే ఎప్పుడన్నా వెతకండి యూట్యూబ్ లో బి ద ల్యాంబ్ మెసేజ్ బై బ్రదర్ భక్త సింగ్ అక్కడ ఉంది అది అది మొత్తం విన్న సరే కొంచెం ట్రాన్స్లేషన్స్ తెలుగు ట్రాన్స్లేషన్ కొంత కష్టం ఉంది అతనికి బట్ మనం ఊహించుకోవచ్చు నైన్టీన్ లో ఆ వాక్యం చెప్పబడుతుంది మంచి రికార్డింగ్ చేసి పెట్టి పాపం కానీ ఈ రోజుకి ఎంత రిలవెంట్గా ఉంది వాక్యం మీరు ఎవరన్నా వినండి అందులో ఏడు పండగల గురించి పాత నిబంధన లేవియా కాండంలో మనం చూస్తాం ఏడు పండగలు ఆ ఏడు పండగలు మన ప్రభుకి ఏ రీతిగా సాదృశంగా ఉన్నవని అతను అక్కడ ప్రకటించి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం నేను కూడా డీటెయిల్డ్ గా స్టడీస్ చేసి చూపించాను రికార్డింగ్ రికార్డింగ్స్ లేవు గానీ ఆ బైబిల్ స్టడీస్ లో అన్నీ చూపించిన ప్రతి పండుగ మన ప్రభు జీవితానికి సాదృశ్యంగా ఉంటాయి ఆ ఏడు పండుగలు ్రదర్ భక్తి సింగ్ ఎక్కడికి ఏం చేసిండంటే ఈ పండుగలు మన యేసు ప్రభు జీవితంలో నెరవేరని చూపించండి కానీ నేను అంటే గొప్పవాన్ని చెప్తలేను ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితమే ఈ ఏడు పండగలు నిన్ను సూచిస్తున్నాయి నీ జీవితాన్ని సూచిస్తున్నాయని నేను రుజుపరచినేట్ చేసిన ప్రతి పండుగ నీ జీవితానికి సాదృశ్యం మన ప్రభు జీవితంలో ఉన్నాయి నెరవేర్చినాయి ఇప్పుడు నీ జీవితంలో నెరవేరుతున్నాయి ప్రతి పండుగ నీ జీవితానికి సాదృశ్యం విశ్వాసీకి సాదృశ్యం అని రుజుపరచినే పర్లేదు ఇక్కడ ఈ బలి ఒకటి సిద్ధపరిచింది దేవుడు ఎండ్ టైం గ్లోబల్ స్కేల్ వరల్డ్ వైడ్ సాక్రిఫైస్ ఇది ఎంటైర్ చర్చ్ సిస్టమ్ విల్ బి మార్టర్స్ ప్రతి ఒక్కరు హత సాక్షి ఈ మరణం ఈ ఎంటైర్ చర్చ్ కాంగ్రిగేషన్స్ ప్రతి ఒక్కరు మరణిస్తారు అనేది ఈ వాక్యం సూచిస్తుంది దానికి సంబంధించి నేను కూడా చూపించిన అందరు మరణిస్తారు మత్స్య స్వార్త ఇరవై రెండవ అధ్యాయ మూడవ ఇప్పుడు చూడండి ఈ బలి సాధారణంగా ఎప్పుడు మనం ఈ బలి పశువులను బలి అర్పిస్తామంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా గొర్రెలంగా వస్తామంటారు ఇక్కడ ఏటల మీరు ఆంధ్ర దిక్కిపోతే తెగ తెగేసారంటారు కోసేసారంటారు తెగిపోతాయి అంటారు ఆ ఫ్రేజ్ వాడతారు అటు ఆంధ్రదిక్ రెండు మూడు తెగిపోతాయి సార్ అంటారు రెండు మూడు దిగిపోతాయి బ్రదర్ అంటారు అంటే ఫంక్షన్స్కే వాటిని బలి అర్పిస్తారు అన్నట్టు అంటే వాటిని కట్ చేస్తారు కానీ ఇక్కడ మతేసర్త ఇరవై రెండవ అధ్యాయం మూడవ వర్షంలో ఈ చర్చకి సంబంధించి మనం చూస్తాం చూడండి పర్లోక రాజ్యము తన కుమారుని పెండ్లివిందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఫంక్షన్ అన్నట్టు ఇది ఆ పెండ్లి విందుకు పిలబడిన వారిని రపించటకు అతడు తన దాసులను పంపునప్పుడు వారు రానులేకపోయారు కాబట్టి ఇంగ్లీష్ లో ఆ పదం ఉంది బిడ్ అనేది ఇందాక మనం జేమ్ నంబర్స్ చూసినట్లు హి బిడ్ అన్న విషయం అంటే ఎంత మందిని అని అర్థం బిడ్డింగ్ అంటే ఇన్వైటింగ్ ఆహ్వానించడం అన్నట్టు ఇంగ్లీష్ చదివితే అప్పుడు మీకు అర్థం ఎత్తించండి మత్య సువార్త ఇరవై రెండవ దేవు మూడవ వర్షంలో అండ్ సెంట్ ఫోర్త్ హి సర్వెంట్స్ టు కాల్ దెమ్ దట్ వర్ బిడన్ బిడన్ టు దెడ్డింగ్ అండ్ దే వుడ్ నాట్ కమ్ అంటే పిలవడం విందుకు పిలవడం కాబట్టి చర్చ్ అంటే పెండ్లి విందుకు పిలబడ్డవారని అర్థం ఈ పెండ్లి విందుకు సంబంధించి పెండ్లికి సంబంధించిన విషయాలు కాకుండా ఇంకేవేవో ఉంటాయి ఈ రోజు చర్చ్ సిస్టమ్ లో అందుకు అది డివియేషన్ అన్నట్టు కాబట్టి ఫిజికల్ లేయర్ లో సినగోగు ఆఫ్ సేటన్ అనేది ఫిజికల్ జూస్ కి సంబంధించిందా లేకపోతే ఫిజికల్ క్రిస్టియన్ కి సంబంధించిందా అన్న కన్ఫ్యూజన్ మనకి ఇక మీద ఉండడానికి వీలేదు ఆఫ్ సేటన్ అన్నప్పుడు పలొక రాజ్యము బలవంతం చేతిలో పట్టబడింది ఈరోజు ఎండ్ టైమ్స్ లో అట్లా తయారైంది అది ఒక కఠినమైన మృగంలాగా చూడడానికి గొర్రె ఉంది గానీ అది మాట్లాడితే ఘట మాట్లాడుతుంది ఈరోజు డ్రాగన్ ఇప్పుడు చూడండి పెళ్లి విందుకు పిలబడ్డ వారిని రప్పించినకు అతడు తన దాసులను పంపునప్పుడు వారు రానులక పోయిరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ ఉపమానం నేను కొన్ని సంవత్సరాల క్రితం చూపించిన ఈ పెండ్లివిందుకి ఆయన పిలిచినప్పుడు మూడవ వచనంలో వారు అన్నప్పుడు ఇది గ్రూప్స్ అగేన్ గ్రూప్స్ కి సంబంధించింది వారు రానుల్లక పోయి అంటే టూ గ్రూప్స్ ఉంటాయి అక్కడ విందుకి చివరికి వీళ్ళు రాలేరు ఈ రెండు గ్రూప్స్ ఫస్ట్ టూ గ్రూప్స్ అన్యాయం చేసేవాళ్ళు అపత్రంగా జీవించేవాళ్ళు ఈ టూ గ్రూప్స్ ఎట్టి పల్సిన పెండ్లిందుకు రాలేదు అయితే ఏం జరుగుతావు చూడండి ఎనిమిదవ వర్షంలో మత్య వార్త ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవర్వెంట్స్ ద వెడ్డింగ్ ఈజ్ రెడీ బట్ దే విచ్ వర్ బిడన్ వర్ నాట్ వర్ది మొదటి రెండు గుంపులు యోగ్యత లేనివి వాటికి యోగ్యత లేదు అవి అవి రావడానికి వీల్లేదు అప్పుడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు మొదటి రెండు గంపులు పాత్రులు కారు ఎందుకంటే అవి అన్యాయం చేసేది అంటే వాక్యాన్ని ఉల్టా చేశాడి అపవిత్రంగా జీవించి వాక్యానికి విరుద్ధంగా జీవించాడు ఇప్పుడు చూడండి థర్డ్ గ్రూప్ ని పిలుస్తున్నాడు తొమ్మిదవ గనుక రాజ మార్గంలో పోయి మీకు కనబడే వారిని అందరినీ విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇవి థర్డ్ గ్రూప్ అన్నట్టు కాంగ్రిగేషన్ గ్రూప్ వీళ్ళందరినీ ఎక్కడ పోవాలా రాజమార్గము రాజమార్గం అంటే ఇంగ్లీష్లో హైవేస్ అని అక్కడ హైవేస్ హైవేస్ అంటే మాకు తెలుసు సిటీ దాటినాక ఉండేది హైవేస్ కదా అంటే ఇవి ఓ రీతిగా చెప్పాలంటే బిజినెస్ రూట్స్ అన్నట్టు ఇవన్నీ లేక బిజినెస్ ప్లేస్ అన్నట్టు లేక మార్కెట్ ప్లేస్ అంటే ఇంకా బాగుంటుంది అయితే ఎంతమంది తెలుసు హైవేస్ లేక చౌర వీటిని చౌరస్తల దగ్గరనే వీళ్ళందరు జమ అయింటారు మీకు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా మేస్త్రీలు లేడీస్ మెన్ ఆ చౌరస్తల దిగబంటారు ఎప్పుడు ఎందుకంటే ఎవడన్నా వచ్చి వీళ్ళని పనులకు తీసుకొని అది నేను మీకు చూపించిన మతవార్తలో లూకాసు వార్తలో చూసినా మనం గ్యాప్ కనుకొస్తలేదు నాకు ఒక ఉపమానం ఏందంటే ఒక ధనవంతుడు తన తన పొలంలో పనికి అనేక మందిని పిలవడానికి తెల్లవారులేసి వెళ్ళినాడు పొద్దున్నే దాని తర్వాత తొమ్మిది గంటలకు ఒకసారి దాని తర్వాత పన్నెండు గంటలకు ఒకసారి దాని తర్వాత మూడు గంటలకు ఒకసారి దాని తర్వాత నాలుగు గంటలకు ఒకసారి దాని తర్వాత చివ్వరికి ఆరు గంటలకు ఒకసారి ఏమో సాయంత్రం అట్లా పోయి రకరకాల గొంపులని తీసుకొచ్చి పెట్టుకుంటు పనిలో అయితే మళ్ళా లాస్ట్కి పోయిన ఒక చూసి మీరు ఇంకా ఎందుకు ఇక్కడున్నారంటే పొద్దు గొంకుతుంది మీరు ఇంకా ఏం చేస్తారు ఇక్కడంటే మమ్మల్ని ఎవరు పనిలోనికి తీసుకోలేదు వాళ్ళు లాస్ట్ గ్రూప్ అన్నట్టు థర్డ్ గ్రూప్ అంటే కాంగ్రిగేషన్ ని ఎవ్వరు కూడా పాస్టర్స్ చేస్తలేరు ఆ ఉపమానం ప్రకారం కాంగ్రిగేషన్ కిందనే ఉండాలి ఎందుకంటే ఐ కెన్ ఫీడ్ ఆన్ దెమ్ కాంగ్రిగేషన్ పాస్టర్ అయితే నా ఫీడింగ్ సోర్స్ పోతాడు కదా కానుకలు అంతగా రహస్యం దాచిపెట్టింది దేవుడు ఉపమానంలో దేవుడు మాట్లాడుతుండ్రు కాంగ్రిగేషన్తో మీరు ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు మేము రెడీగున్నాం పని చేయడానికి కానీ మమ్మల్ని ఎవరు రాణిస్తున్నారు స్తున్నారు అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెగేషన్ వెయిట్ చేస్తున్నాయి పేదరు రాష్ట్ర పత్రిక మీరు యాజక సమూహం అన్నడు వాళ్ళు కాంగ్రెగేషన్ గుర్చి యోగని యాజకన్గా చేస్తారు ఈ సత్యం అర్థమైంటే టూ ఇయర్స్ చరిత్రలో ఎంటైర్ వరల్డ్ ఎప్పుడో మారిపోయదు ప్రతి కాంగ్రిగేషన్ మెంబరు ఒక పాస్టర్ అయింటే ఈ రోజు ఎట్లా ఉండేది ప్రపంచం వెరీ అంబిషియస్ స్టేట్మెంట్ నేను చేస్తున్నాను ప్రతి కాంగ్రెగేషన్ మెంబరు ఒక సేవకుడు అయింటే ఈరోజు ఎట్లా ఉండేది వ్యవస్థ ఈ దేశం ఎప్పుడూ మారిపోయాడు లాంగ్ లాంగ్ మారిపోయాడు ఎవడు చెప్పలేదు ఎవడు చేయలేదు అది చెప్పినా ఆ మూమెంట్లు అట్లా చెప్పి మర్చిపోయి పాటించలేదు మనం మటుకు దీన్నే కాన్షియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాం చాలా కాలం నుంచి ఎక్కడ అందరితోనే మనం వాక్యాలు చెప్పిస్తాం వాడు చదువుకున్నా చదువుకోకపోయినా ఎందుకంటే నీకు చదువు కాదు ముఖ్యం రక్షణ ఆసక్తి పరిశుధాత్మ నడిపింపు అంతే నువ్వు ఎందుకంటే నేను ఛాన్సార్లు రుజువుపరిచిన దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ సెక్యులర్ జాబ్ ఈ లోకంలో ప్రతి జాబు దేవుని సేవకు సంబంధించింది నేను రుజువుపరిచిన ఎన్నిసార్ల వాక్యాలలో నువ్వు సంతలోకంలో ఉండే విశ్వాసివి బిలీవర్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ ప్రతి స్థలంలో ప్రభుని చూపించాల నువ్వు లోకానికి వెలుగనాడు ఆయన నువ్వు లోకానికి వెలుగంటే ఎక్కడుంటో వెలుగు చర్చి లోపల చూపిస్తావు వెలుగు బయటికి పోయి చూపిస్తావు వెలుగు నీ ఆఫీస్లో వెలుగు చూపించాలా నీ బిజినెస్ లో వెలుగు చూపించాలి మార్కెట్ ప్లేస్ లో వెలుగు చూపించాలి ట్రావెలింగ్ చేసేటప్పుడు వెలుగును చూపించాలి కాబట్టి సెక్యులర్ జాబ్ అనేది లేనలేదు బైబుల్ దేవుని దృష్టిలో అన్ని ఆయన వల్ల కలిగింది సమస్తం ఆయన వల్ల కలిగింది ప్రతి జాబ్ ఆయన క్రియేట్ చేసిండు ప్రతి జాబ్ లో ఆయన మహిమ బంధుతా ఉంటాడు ప్రతి జాబ్ లో ప్రభుని చూపించగలవు మనుషులకి ఇది అర్థం కాక పాస్టర్స్ ఫుల్ టైం పార్ట్ టైం సేవకుల గురించి నీచంగా చూసుకోవడం చిన్న చూపు చూడడం ఓ ఈ బ్రదర్ జాబ్ చేస్తూ సేవ చేస్తుండ అరే జాబ్ చేస్తూ సేవ చేయి నీకు తెలుస్తుంది దాని కష్టం నువ్వు ఫుల్ టైం సేవకునివి నీ ఫోకస్ అంత దాని మీద ఉంది ఒక్కసారి నువ్వు మార్కెట్ ప్లేస్ లో ఉద్యోగం చేస్తూ సేవ చేయి నీకు తెలుస్తుంది అసలు పరిస్థితి ఏందో ఎంత కష్టమో అది ఎప్పటికీ అర్థం కాదు సేవకులకు ఎందుకంటే వాడికి ఏ స్కిల్స్ ఉండవు ఎక్సెప్ట్ ప్రీచింగ్ ఆయన ఎన్నో కమైన తలాంతలు ఇచ్చిండు మన నా దాన్ని వదిన ఉన్న తలాంత ఒకటే జీవితాంతం కాబట్టి ఇప్పుడు చూడండి తొమ్మిదవ వర్షంలో గనుక రాజామార్గంలోకి పోయి మీకు కనబడే వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులను పంప చెప్పాను ఆ దాసులు రాజామార్గంలోకి పోయి చెడ్డవారి మంచివారినేమి ఇది ట్రాన్స్లేషన్ అంటాము ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ అంటే ఒక్క స్థితి నుంచి అంటే మొదటి వారు కడపటి వారు కావడం ఈ వాక్యం పద వచనంలో చెడ్డవారి మంచివారినేమి అంటే చెడ్డవారు మంచి మంచివారు చెడ్డవారు అయిపోతుంటారు ట్రాన్స్లేషన్స్ అనేటివి తమకు కనబడిన వారిని పోగు చేసేది గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి నిండెను ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రిగేషన్ యాక్చువల్ పెండ్లి కుమార్తె లాగా ఉండాల్సింది పోయి గెస్ట్ లాగా వచ్చింది ఇక్కడ ఈ టెన్త్ వర్స్ అర్థమైందంటే బుద్ధులేని కన్యాక్ సంబంధించిన జ్ఞానం విషయమ క్లియర్ అయిపోద్ది ఇక్కడికి బుద్ధులేని కన్యాకలు ఈ లోకంలోకి వెళ్ళిపోయినారు హైవేస్ కి రాజమార్గా వెళ్లిపోయారు ఎవడో అమ్ముతాడు సత్యమని చివరికి వాళ్ళు గెస్ట్ లలాగా వస్తున్నారు నీకు పెండ్లి కుమార్తె యోగ్యత ఇస్తే నువ్వు గెస్ట్ లాగా వస్తున్నావు కాంగ్రిగేషన్ ఆయన ఈ గెస్టులని పెళ్లి కుమార్తెలాగా మార్చుకుంటున్న ఎప్పుడు తెలుసా చివరికి కానీ పరిశుద్ధులని ఆయన ఆల్రెడీ పెళ్లి కుమార్తె మార్చుకున్నాడు ఈ నీతి శ్రమల పాలై శ్రమలు అనుభవించి ఎండ్ టైమ్స్ లో గెస్టు లాగా వస్తున్నారంటే వస్తారంట విష్ణో పెళ్లికి కొంచెం తెలంగాణ చెప్పాలంటే కొంచెం కష్టం ఉంటుంది ఆ బో బాధ వాక్యం అని లోవర్ బై తినడానికి వచ్చినట్టే జనరే కాంగ్రిగేషన్ కానీ దేవుడు ఎంతో ప్రేమ గలవాడు దయగలవాడు ఈ కాంగ్రిగేషన్ ని గెస్ లగా పిలిచి చివరికి పెళ్లి కుమార్తె జాయిన్ చేసుకుంటాడు తన పెళ్లి కుమార్తె గుంపులో అందుకొరకు మనం ఈ వాక్యాలు చెప్తాం మనం పరిశుద్ధ గుంపులో ఉన్న వీరిని అందరినీ అందులోనికి తీసుకొని రావాలన్న ఆసక్తి ప్రయాసంతో వీటిని మనము అనేకలకు చూపిస్తూ ఉంటాం వాక్యాన్ని ముగించక ఈ సాక్రిఫైస్ కి సంబంధించిన విషయాలు ఎందుకంటే ఇది స్మృతి దానికి సంబంధించిన వాక్యం మనం చూస్తున్నాము సాక్రిఫైస్ దేవుడు ఒక బలిని స్థిరపరి స్థిరపరిచేడు ఎండ్ టైమ్స్ లో ఈ సాక్రిఫైస్ కి సంబంధించి ఒకటి మనం అర్థం చేసుకుంటే ఈ రోజుకి డిస్కంటిన్యూ చేయొచ్చి వచ్చేవారము ఈ స్మరణాన్ని కంప్లీట్ చేసేస్తారు ఎందుకంటే అలా ఉన్న సింబల్స్ ఏంటంటే స్మరణలో సినగోగ్ ఆఫ్ సేటన్ ముఖ్యంగా అది ఎండ్ టైమ్స్ లో మతపరమైన క్రైస్తువులకు సాదృష్టంగా ఉంది ఎందుకంటే సినగోగ్ అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ జనరల్ గా దాని ఇస్రాయెల్ తను పోలుస్తారు ఈరోజు ఎన్ టైమ్ చర్చి సిస్టమ్ లో కొంతమంది ప్రీచర్స్ దాన్ని ప్రకటిస్తప్పుడు సినగోఫ్ సేట్ అండ్ రెఫర్స్ టు ఇస్రాయలేట్స్ అని చెప్తారు అది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ మనల్ని పోలీసు అరెస్ట్ కూడా చేస్తారు ఫ్యూచర్లో అది చెప్తే మనం అట్లా వాక్యం కానీ మనకు అర్థమైంది ఏంటంటే అంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ అది ఈరోజు బలవంతుల చేతిలో పట్టబడింది బలవంతుని చేతిలో వాడే బలవంతుడు కాబట్టి ఇది ఎన్ టైమ్స్ లో స్పిరిచువల్ జ్యూస్ ఫిజికల్ గా మరడం లేక స్పిరిచువల్ క్రిస్టియన్స్ ఫిజికల్ క్రిస్టియన్స్ మరడం చూస్తున్నాం కాబట్టి శినిగోగ్ సెట్ అని వీళ్ళకి సాదృష్టం కాబట్టి ఎన్ టైమ్ చెర్చట్ల తయారైంది ఒక బీస్ట్ లాగా తయారైంది అది చూడలే గొడ్ర పిల్లలాగానే ఉంది గానీ అది డ్రాగన్ లాగా లేక ఘట సర్పం లాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మటుకు నిలబడలేవు వాళ్ళతో అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవంలో ఆ యొక్క వాక్యాన్ని తెలిపించేస్తే ఏహెచ్కె గ్రంథంకి ఒకటి ఉంది ఆ రెఫరెన్సెస్ తో మనం కంక్లూడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ రోజుకి వచ్చేవారము స్మరణ ముగించేస్తాం అటు వచ్చే వారము పెరగమ్మకు సంబంధించిన వాక్యం మనం స్టార్ట్ చేసుకుంటాం అటు వచ్చే వారం ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఈ పెండ్లి విందుకు ఎవరు పిలబడ్డవారు అనేది చూస్తున్నాం తొమ్మిదవ వచనంలో అతడు నాతో ఇలాగ చెప్పాను దేవదూత మన యోహాన్ భక్తులతో మాట్లాడుతుంది గొరపిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధనుయులని వ్రాయము కాబట్టి కాల్ డౌట్ చర్చ్ అంటే బయటికి పిలబడ్డవాళ్ళు గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలబడ్డవారు ధనుయులు అని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను అది ఎందుకు స్పెషల్ గా హైలైట్ చేస్తాడు వారు ధనుయులు ఎందుకంటే కొంచెంలో మిస్ అయిపెట్టాలి ఆపర్చునిటీ కాంగ్రిగేషన్ కొంచెంలో కొంచెంలో మిస్ అయిపోయే వాళ్ళు ఈ అవకాశం కాంగ్రిగేషన్ ఆ థర్డ్ గ్రూప్ ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ అసోసియేషన్ లో కంటిన్యూ చేసింటే మిస్ అయిపోయే ఆ ఫస్ట్ టూ గ్రూప్స్ తో డిటాచ్ చేయడము చాలా పెయిన్ఫుల్ అన్నట్టు ఆ డిటాచ్మెంట్ రిజల్ట్స్ ఇన్ డెత్ అన్నట్టు కాంగ్రిగేషన్ ఎంటైర్ కాంగ్రిగేషన్ అది నేను చూపించిన కూడా వాక్యం బలిపిటపు క్రింది ఆత్మలు అన్న వాక్యాన్ని చూపించిన ఎవ్రీ బిలీవర్ విల్ డై అంటే ఎవ్రీ కాంగ్రిగేషన్ మెంబర్ విల్ డై ఎన్ టైమ్స్ లో రక్తపాతం ప్రపంచమంతట రక్తపాతము ప్రవహిస్తుంటది ఎక్కడంటే మన ప్రవే జ్ఞాపకం చేసిండు ఒక క్లూ ఇచ్చిండు ఇవి ఎక్కడ నెరవేరుతాయి ప్రపంచం అంటే ఆ దినము విశ్రాంతి దినమైనను చలికాలం కాకుండా ప్రార్థన చేయండి అన్నాడు అప్పుడు క్లూ ఇచ్చిండ ఆ దినము సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు అటువంటి శ్రమ లేకుండే మహాశ్రమ ఇక మీదట అటువంటి శ్రమ ఉండదు అంటాడు మతేశ్వర తిరుమల దంలో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి చెప్పిండు ఆ దినము విశ్రాంతి దినం గాని చలికాలం అందే గానీ ఉండకుండా చూచుకొని అన్నాడు అంటే ఒక క్లీ ఇచ్చేసింది మనకి అంటే అది ఖచ్చితంగా విసర్దమ స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ కాంగ్రిగేషన్ చర్చలో దొరుకుతారు ఏ రోజు చర్చలో దొరుకుతారు సండేస్ కాబట్టి ఆరామం అక్కడ నేను ఇది చూపించిన కొంతకాలం కిందట ఏమైందంటే బాంబింగ్స్ స్టార్ట్ అయినాయి ఈ వాక్యం ప్రకటించినాక ఎక్కడ బాంబింగ్స్ స్టార్ట్ అయినాయి అంటే పాకిస్తాన్ లో క్రిస్మస్ పండుగ రోజు ఒక పబ్లిక్ అది గార్డెన్స్ లో బ్లాస్ట్ అయితే ఎంతమంది క్రిస్టియన్స్ చనిపోయినారు శ్రీలంకలో కూడా ఒక చర్చిలో బ్లాస్ట్ అయితే మొత్తం బయట క్లీనప్ అయిపోయారు అట్లా ఎన్నో దేశాలలో బ్లాస్టింగ్స్ అయితే బాంబు బ్లాస్ట్ అయితే క్రిస్టియన్స్ కుప్పలు పోయారు పిల్లలు స్త్రీలు అందరూ అది ఊహిస్తే వల్లి కానీ ఈ వాక్యం నెరవేరుతుంది ముందుగానే హెచ్చరించండి చూసుకోండి ఆ దినము ఆ దినం కాకుండా అందుకే మనము దినాలకి ప్రాధాన్యత ఇవ్వం ఇవి మనుషులు కల్పించుకున్న దినాలు అమ్మ ఒక దినం వస్తుంది మీరు ఎక్కడ పోయి ప్రార్థించారు దేవుణ్ణి ఆరాధించరు అది ఫిజికల్ కాదు ఆరాధన స్పిరిచువల్ ప్లేస్ కాదది మనం ఏర్పరచుకున్న ప్లేస్ ఏంది అది దేవుడు ఆరాధన ఏర్పరచుకున్న ఆరాధన స్థలం మన ప్రభువే కదా ఏసు ప్రవ్లైన ఒక స్థలం అనేది కాదది మీరు కాంగ్రగేషన్కి అట్లా చూపించరు ఇక్కడ వచ్చి కూర్చోండి ఇక్కడ చేయండి ప్రేరణ మిస్లీడింగ్ అన్నట్టు డ్రాగన్స్ మనం మటుకు ఆత్మంతోనూ సత్యంతోనూ ఆరదించాలి మన ప్రభుత్వం ఎక్కడున్నా గాని చాలామంది కొడలకి ఎక్కుతారు చాలా మంది అరణ్యాలకు పోతారు అడుగులకు పోతారు గుహలకు పోతారు ఎక్కడెక్కడో వెళ్లిపోయి ప్రార్థన చేస్తుంటారు నువ్వు ఎక్కడుంటేనేది నీ హృదయం గదా అసలేంది పరిశుద్ధ స్థలం అక్కడి నుంచి ఆయనని ఆరాధించాల నీ జీహోఫలాన్ని ఆయనకి సమర్పించుకోవాలా కీర్తనలతోని పాటలతో ఆయనని మహిమపరచాల కదా కాబట్టి ఈ గొర్రె పెళ్లి విందుకు పిలబడ్డవారి కాంగ్రగేషన్ ఫస్ట్ టూ గ్రూప్స్ నాట్ వర్ది యోగ్యత లేదు వాళ్ళకి ఆయనకి పెళ్లి కుమార్తె లాగా ఉండడానికి యోగ్యత ఉండాలి కదా ఆయన పక్కన లవడాలంటే వాళ్ళకి లేదు యోగ్యత ఒక్క పరిశుద్ధ గుంపుకు తప్ప నీతి మంతులకు కూడా లేదా యోగ్యత ఎందుకంటే వీళ్ళు అసోసియేట్ అయినారు ఫస్ట్ టూ గ్రూప్స్ తో లోపలే ఉంటామంటారు ఇక్కడేమో స్మరణ సంబంధించిన బోధలో వాళ్ళు బయటికి రామ్మంటున్నాడు వాళ్లే మేము ఇక్కడే ఉంటాం మాకు చాలా కంఫర్టబుల్ ఉంది లోపల ఏసీ చేంబర్స్ లో మాకు ఫీస్ ఉన్నాయి లవ్ ఫీస్లు ఉన్నాయి చర్చ్ కాగానే అంత వాళ్ళతో వీళ్తాను సంభాషించుకుంటాం చాలా ఇంపార్టెంట్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ మా పిల్లలకి పెళ్లిళ్ళు కావాలంటే మేము లోపల ఉండాలా మా పిల్లలకి చదువులు కావాలంటే మేము లోపల ఉండాలా మాకు బెనిఫిట్స్ మాకు సమాధులకి స్థలం కావాలంటే మేము లోపల ఉండాలా లేదా చచ్చిపోయినాక ఎక్కడుంటే స్థలం ఇటువంటి శారీరకమైన బలీనతలతో వాళ్ళు ఫస్ట్ టూ గ్రూప్స్తో అసోసియేట్ అయిపోయి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు కానీ ఇక్కడ చర్చ్ అంటేనేమో బయటికి పిలబడ్డవారని కానీ వీడేమో లోపలే ఉంటాడు కాబట్టి కాంగ్రిగేషన్ కొరికే మన జీవితం ఎందుకు వీళ్ళు ధనియులు కాంగ్రిగేషన్ అంటే వాడు దేవుని సేవ చెయ్యకున్నా వాడిని పెళ్లి కుమార్తెలాగా తయారు చేస్తుండ్రు అందుకు వారు ధనియులు మనం ఆల్రెడీ పెళ్లి కుమార్తె లాగా తయారైన ఎందుకు ప్రయాసాంత వ్యాఖ్యలు చూపిస్తున్నాం అనేక ప్రాంతాలపై ఈ వైరస్ భయపడకుండా ఎక్కడెక్కడ పోతున్నాం మనం కాని కాంగ్రిగేషన్ ఎప్పుడు సువార్త ప్రకటించేది దీన్ని దళితుల రాష్ట్రపత్రికల పౌలు ఏమిటంటే కణని గొడ్రాలా అంటాడు నువ్వు ధనిరాలా అంటాడు ఇది కనలే ప్రభుని కాంగ్రిగేషన్ పరిశుద్ధ జనమే పరిశుద్ధులే కంట ప్రభుని ప్రసరవేదనలు పడుతున్న స్త్రీ వీళ్ళే కాని గొప్ప జనము కనని గొడ్రాలి అది అయినా కాని ఎందుకు అది కనకుండే కనలేని స్థితిలో ఉన్నా కూడా పెళ్లి కుమార్తె స్థితికి ఎదిగింది చివరికి ఎప్పుడు శరణాన్ని విడిచిపెట్టినాక కథ సాక్షులైనాక ఆశ్చర్యకరంగా ఉంటది దేవుని వాక్యం మనం ధ్యానిస్తామంటే నెవర్ ఎండింగ్ వాక్యాలు ఎన్ని గంటలు ధ్యానించినా అదే అది ఇన్కంప్లీట్ లా ఉంటుంది నాకైతే తృప్తి ఉండదు ఇన్కంప్లీట్ లాంటిది ఈ సాక్రిఫైస్ కి సంబంధింది నేను ఇంకా ఆల్రెడీ లెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి వచ్చే వారము ఈ సాక్రిఫైస్ కి హైలైట్ స్పెషల్ గా ఈ సాక్రిఫైస్ కి సంబంధించిన బోధ చూపిస్తాను దేవుడు ఏర్పరచుకున్న ఈ యొక్క మహా ఏదే మన గొప్ప ఎక్కడ చూస్తున్నాం జెఫన్ గ్రంథాల బలి గొప్ప బలి ప్రపంచంలో హైయెస్ట్ గిద్ద బలి ఎప్పుడు జరగలేదు ఫైనల్ అన్నట్టు ఇంకా గ్లోబల్ స్కేల్ సాక్రిఫైస్ అంటే ద లార్డ్ హ్యాథ్ ప్రిపేర్డ్ అ సాక్రిఫైస్ ఈ సాక్రిఫైస్ లో కాంగ్రిగేషన్ లేక మల్టీట్యూడ్ అంటాం యాక్చువల్ గా కేబిఎం గ్రూప్స్ లో గొప్ప జనం అంటాం లేక మల్టీట్యూడ్ అంటాం కానీ ఇంకా సింప్లిఫైడ్ వర్క్ వర్షన్ లో కాంగ్రిగేషన్ అంటున్నాం కాంగ్రిగేషన్ అనేది కింద కూర్చుండే వాళ్ళని అర్థం చాలా ఈజీగా అర్థం అయిపోతున్నట్టు అట్లా సింప్లిఫికేషన్స్ కోర్ ఈ సాక్రిఫైస్ లో కాంగ్రిగేషన్ అంతా ఫిజికల్ గా చనిపోయి వాళ్ళ ఆత్మలు ఆ పెండ్లి విందుకి రావడం మనం చూస్తూ ఉంటాం పెండ్లి విందుకు వచ్చిన వాళ్ళు తగ్గించుకొని విందులో కూర్చుంటున్నారు కానీ ప్రభు ఎంతో ప్రేమ గలవాడు వీళ్ళందరినీ తిరిగి పెండ్లి కుమార్తె స్థితికి తీసుకొని పోయి లోపల కూర్చోబెట్టుకుంటాడు వీళ్ళని అందుకు నాకు ఆయన ఎక్కలేని ప్రేమ అభిమానాలు అటువంటి ప్రేమ అభిమానాలతో మనల్ని సిద్ధపరచేడు మనం కూడా అతని అటనే అటువంటి ప్రేమను నడిపించాల దాని కొరకు మనం చిన్నగా ప్రార్థిస్తుందాం వర్షదరు వరకు తండ్రి మీకు మరణాలను అయినా ఈ రోజు ప్రభు మీరు అనేక పర్యాలు మాతను హెచ్చరిస్తూ సిద్ధపరుస్తున్నారు గొప్ప ఈ యొక్క పెండ్లి బిందు గొప్ప త్యాగం లేక బలి బోస్రాలో గొప్ప బలి అని కొంతకాలం కిందట కూడా మేము ధ్యానించినాం ప్రభా అవును ప్రభా ఎక్కడ అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మీ దినం ప్రభు దినం అది అలలిగా దినము సమీప ఆయన బలి ఒకటి సిద్ధపరిచినాడన్న విషయాన్ని మీరు మా ఈ బలిలో తండ్రి కాంగ్రగేషన్ మొత్తం ప్రతి ఒక్కరు చనిపోతారని మీరు అది ఊహిస్తే మాకు ఒళ్ళు జలధరిస్తుంది ఆయన ప్రతి చర్చి నుంచి రక్తం ప్రవహిస్తుంది ఏర్లని మీరు మాకు ఒకరోజు చూపించినారు ఇది ఏ రోజు నెరవేరుతుంది అంటే ఆ దినం విశ్రాంతి దినమంతా చలికాలం అని శ్రమల కాలాలు చీకటి కాలాలు ఎవడి దగ్గర ఎవడి చర్చిలో వాడే పట్టబడుతున్నాడు ఎవడి ఇంట్లో వాడే పట్టబడుతున్నాడు ఫిజికల్ ఐడెంటిటీస్ చూపించుకుంటున్నాడు ఇంటికి అప్పుడ పట్టబడుతున్నారు వీరికి ఏ రీతిగా చూపించాల ప్రభు మేము సిద్ధంగానే ఉన్నాం చూపించడానికి మార్గం చూపించేవాళ్ళు సరారం చేసేవాళ్ళు మీరు ప్రభు చర్చేస్ మమ్మల్ని లోపలికి రానియవు కానీ మేము ఏ రూతిగా లోపల పోయి వీటిని వాళ్ళకి చూపించి కాంగ్రగేషన్ మీ చెంతగా నడిపించాలని మీరే మాకు మార్గం సాయం చేసి నడిపించి ఈ వింటున్న ఆశరించి వారి జీవితాలలో అద్భుతాలు నూతన కరలు జరిగించి మీరే మహిమానందమే ఏ సుక్రీస్తున్నా తండ్రి ఆ